كل <coughs> కృష్ణాయ వాసుదేవాయ దీనందనాయన నందగోపకూమాయ గోవిందాయ నమో నమ్ శ్రుతిస్మృతిపురాలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరంకరం ం సహనావతు సహనోభునక్తు సహ వీర్యం కరవాహై తేజస్వినధీతమస్ మావిషావై ఓ శాంతి శాంతి శాంతి తపోభిక్షీణ పాపా శాన్ రాగిణ ముముక్షూణపేక్ష ఆత్మబోధో విధీయ అరుణే నేవోధన పూర్వ సంతమేహృతే తిర్భేదాత్మా స్వయమేవాంశుమానివ ఎవరు ఏ పని చేసినా ఏ ప్రయత్నం చేసినా దీనినో పొందాలి అనే ఆకాంక్ష ఉంటుంది కాకపోతే ఇక్కడ మన పనులు ప్రయత్నాలు దేనిని పొందడానికి అంటే లేని దానిని పొందడానికే లేక లేదు అనుకుంటున్న దానిని పొందడానికే లేని దానిని పొందడమా లేదనుకుంటున్న దానిని పొందడం అదేమిటి స్వామీజీ లేని దాన్నే కదా మనం లేదనుకుంటున్నాం ఇది లేదు అని అనుకుంటున్నామంటే అది లేదు కనుక అలా లేదు కనుక లేని దానిని పొందాలి అనుకుంటాం ఎందుకంటే దానివల్ల సుఖపడతామేమో అని కనుక ఇక్కడ మీరు చెప్పేటట్టుగా రెండు విషయాలు కనపడడం లేదే ఒక్కటే తెలుస్తుంది లేని దానినే పొందాలనుకుంటాం లేని దానినే లేదనుకుంటాం అలా కాదు లేని దానిని పొందడం వేరు ఉండి లేదనుకొని దాన్ని పొందాలనుకోవడం వేరు ఇప్పుడు ఈరోజు నేను ఒక కళ్ళజోడు కొన్నాను అనుకోండి సో ఈ కళ్ళజోడు నిన్న లేదు అని అర్థం అంటే గతంలో లేనిది వర్తమానంలో ఉంది నిన్న లేదు ఈరోజు ఉంది ఇది నా ప్రయత్నంతో నేను పొందింది అలాగే ఈరోజు నాకు స్కూటర్ లేదనుకోండి ఈ స్కూటర్ ఒకటి ఉంటే బాగుండు అని నేను అభిప్రాయపడితే దానికోసం ప్రయత్నం చేసి పొందుతాను అది రేపు కావచ్చు మరునాడు కావచ్చు వచ్చే సంవత్సరం కావచ్చు అంటే ఈరోజు లేదు వర్తమానంలో లేదు వర్తమానంలో ఏదైతే నాకు లేదో దీనిని భవిష్యత్తులో నేను ప్రయత్నం ద్వారా పొందుతాను ఇట్లా ఉంటాయని కనుక గతంలో లేనిది ఇప్పుడు పొందాను ఇప్పుడు లేనిటువంటిది వర్తమానంలో లేనిది భవిష్యత్తులో పొందుతాను ఇవి లేని దాన్ని పొందడం ఇది మనిషికి మనిషికి వేరుగా ఉంటాయి ఎవరు దేన్ని అభిలషిస్తే దాన్ని పొందాలని ప్రయత్నం చేస్తారు కానీ అందరికీ ఒకటి అవసరం లేదు కారణం వాళ్ళ వాళ్ళ అభిష్టాలు వేరు వాళ్ళ అభిరుచులు వేరు గనక కానీ రెండవదే ప్రధానం ఏమిటనంటే లేదు అనుకుని దాన్ని పొందాలని ప్రయత్నం చేయడం కంక్లూషన్గా ఈరోజు ఇప్పుడు ఉదాహరణకి ఇట్లా ఉంది అనుకోండి కళ్ళజోడు రాసుకుంటూ ఉన్నాను మధ్యలో ఎవరో వచ్చారు నేను ఇట్లా అంటాను సరే కాబట్టి కళ్ళజోడు ఉంది ఉన్నదాన్ని ఇట్లా అంటాం ఒక్కోసారి ఇలా ఉంటుంది సరేనా మాట్లాడుతూ ఉంటాం కొద్దిసేపు అయిపోయిన తర్వాత కళ్ళజోడు ఇక్కడే ఉంటుంది నేను కనపడదు నాకు చూస్తే సైట్ ఉంది కనుక కనపడదు అప్పుడట్టా ఇక్కడ చూస్తాను ఇప్పుడు దాన్ని వెతుకుతూ ఉంటాను లేదనుకొని వెతుకుతాను ఇది కనుక వస్తువు అసలే లేకపోతే దానికోసం ప్రయత్నం చేసి పొందడం ఒక పద్ధతి అలా గాకుండా, వస్తువు ఉండి లేదనుకోవడం లేనిదాని లేదనుకోవడం ఒక విషయం అలా కాకుండా ఉన్నదే లేదనుకోవడం ఎందువల్ల ఆ ఆ వివేకేనా అజ్ఞానేనా కాబట్టి విచారం చేయకపోవడం చేత దీనికి సంబంధించినటువంటి వివేకం లేకపోవడం చేత ఏమిటి ఆ వివేకం ఇక్కడ ఉన్నది అనేటువంటి జ్ఞానం లేకపోవడం చేత ఆ జ్ఞానేనా ఈ అజ్ఞానం చేత పోయింది అనుకుంటున్నాను కానీ వాస్తవానికి పోలేదు ఉంది ఈ విధంగా లేనిదాన్ని పొందడం లేదు అనుకున్న పొందడం ఏదైనప్పటికీ కూడా ఈ రెండింటిలో లేదు అనేది మాత్రం ఉంది ఒకవేళ లేని దాన్ని లేదు అనుకున్న దానిని లేదనేది మాత్రం మన హృదయంలో ఉంది లేదు అనేది ఎప్పుడైతే ఉంటుందో మనిషికి సుఖం ఉండదు ఏదో లేదు అనే భావన ఉంటుంది కనుక సుఖం ఉండదు దుఃఖం ఉంటుంది బాధ ఉంటుంది లేని దానితో కూడా లేదు అనేటువంటి బాధ కూడా ఉంటుంది ఈ బాధే బంధం అన్నాం దీన్ని తొలగించుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది మోక్షం కాబట్టి ఇక్కడ లేనిటువంటి వస్తువులను ఏవైతే పొందాలనుకుంటూ ఉంటామో అవి మనకు లభ్యం కానంత వరకు అవి కూడా బంధంగానే ఉంటాయి ఎందుకని దుఃఖాన్ని కల్పిస్తూ ఉంటాయి కనుక నా స్కూటర్ లేదు నా స్కూటర్ లేదు నా స్కూటర్ లేదు నా స్కూటర్ లేదు నా కలదోడ్లేదు నా కలదోడలేదు నాకు భార్య లేదు నాకు స్థలం లేదు నాకు ఇల్లు లేదు నా ఇంకా అన్ని ఉద్యోగం లేదు అనుకున్నంత శాలరీ లేదు ఇవన్నీ కూడా నువ్వు లేని వాటిని పొందడం ఇవి పొందుతూ ఉన్నా కూడా అసంతృప్తి ఉండేటప్పుడు ఈ బంధాలన్నీ తొలగినా కూడా మనుషులు జీవితంలో అందం రానప్పుడు ఆనందం రానప్పుడు ఇంకేదో ఒక ఈ తాత్కాలికమైనటువంటి బంధాల నుంచి విడిపడితే తాత్కాలిక మోక్షము కానీ నిత్య మోక్షం ఎందుకని నిత్య బంధంగా కనపడతా ఉంది ఏవి తీరినా కూడా ఇది దుఃఖాన్ని గెలిపిస్తూ ఉంది కనుక దుఃఖాన్ని గెలిపించేది బంధం కనుక ఇది నిత్యము ఉంది కనుక దీనిని నిత్యమూ లేకుండా చేస్తే అది నిత్య మోక్షం అదేమవుతుంది దీనిని పొందాలి ఇది ఉన్నదా లేనిదా అని ఆలోచించినప్పుడు నేను ఇటువరకు మనకు ఆత్మతత్వం అంతా ఆత్మబోధలో తెలిసిపోయింది ఆత్మ ఉన్నదే లేనిది కాదు కనుక ఉన్నప్పుడు దాన్ని పొందాల్సిన అవసరం లేదు ఎందువల్ల పొందాల్సి వస్తూ ఉంది అని అంటే ఉన్నది అనేటువంటి జ్ఞానం లేకపోవడం చేత ఉన్నదాని లేదు అనుకొని మనం పొందాలని ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు ప్రధానంగా వృత్తి జ్ఞాన అపేక్ష అస్థి వృత్తి జ్ఞాన అపేక్ష అస్థి కాబట్టి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి జ్ఞాన వృత్తి మనకు కావాలి అనేటువంటిది ప్రధానంగా తెలుస్తూ ఉంది వస్తువు ఉంది వస్తు జ్ఞానం లేదు గనక వృత్తి జ్ఞాన అపేక్ష అస్తే వృత్తి జ్ఞానం ఏం జరుగుతుంది అది వృత్తి జ్ఞానేనా అవిద్యా నష్టే సతి అది అజ్ఞానం పోతుంది వృత్తి జ్ఞానేనా అవిద్యా నష్టే సతి త ఆవిర్భవేత్ ఆత్మా తేత్ ఆత్మా కనెక్షన్ ఎలాగో యదిత్య భాతి తద్వత్ ఆత్మా ఆవిర్భవతి స్వయమే ప్రకాశతే భాతి క్లీ కాబట్టి ఏదైతే ఉందో వస్తువు లేనిదైనప్పుడు ప్రయత్నం చేయొచ్చు వస్తువు ఉన్నది కానీ తెలియకుండా ఉంది అది అసలు విషయం వస్తువు ఉన్నదే లేనిది కాదు ఉన్నట్లు తెలియనిది ఉన్నట్లు తెలియదు కాబట్టి ఉన్నట్లు తెలియకపోవడం అనేది అజ్ఞానం ఇదే అంధకారం ఇదే చీకటి కాబట్టి అంధకారంలో చీకటిలో వస్తువు ఉన్నా మనకు తెలియదు అజ్ఞానంలో ఉన్నది ఉన్నట్లుగా అర్థం కాదు కాబట్టి చీకటిలో వస్తువు తెలియడం లేదు కనుక వెలుతురు వచ్చినప్పుడు ఉన్న వస్తువు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది అజ్ఞానముల విషయం అర్థం కావడం లేదు కనుక జ్ఞానం కలిగితే అదే జ్ఞానం జ్ఞానం కలిగితే ఇది ఉన్నది ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది కాబట్టి సూర్యోదయం కాగాని సూర్యప్రకాశం రాగాని ప్రపంచం అంతా కూడా మనకు ఉన్నట్లుగా తెలుస్తుంది చీకటిలో ఉన్నటువంటిది ఉన్నట్లుగా తెలుస్తుంది అట్లాగే ఆత్మ ప్రకాశంతో అంటే సూర్యప్రకాశంతో మీకు చీకట్లు అంతరిస్తూ ఉన్నాయి గనక ఉన్నది ఉన్నట్లుగా తెలుస్తుంది కాబట్టి ఆత్మ ప్రకాశంలో అజ్ఞాన తిమిరాలు అంతరిస్తూ ఉన్నాయి గనక ఉన్నది ఉన్నట్లుగా సత్యం మనకు ఎరుగుపడుతుంది కాకపోతే సూర్యప్రకాశం రాబోయే ముందు అరుణేనివ అరుణేన ఇవ కాబట్టి అరుణుడు వస్తాడు సూర్యప్రకాశానికి ముందు అరుణుడు వస్తాడు అరుణోదయంతోనే సూర్యోదయం జరగబోతుంది అనేది అర్థమవుతుంది అంతవరకు ఉన్నటువంటి చీకట్లు చెదిరిపోతూ ఉండడం కూడా మనకు కనిపిస్తుంది అట్లాగే అరుణేనేవా బోధేనా జ్ఞానేనా కాబట్టి సూర్యప్రకాశానికి ముందుగా అరుణోదయం ఎట్లాగైతే ఉందో అట్లాగే ఆత్మ ప్రకాశం మనకు తెలిసే ముందు జ్ఞానప్రకాశం జ్ఞాన వృత్తి అరుణోదయంలాగా ప్రకాశిస్తుంది అది వృత్తి జ్ఞానైనా అవిద్య నాశే సతి నష్టే సతి తిర్భవేత్ ఆత్మ ఆ తర్వాత ఆత్మ చక్కగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నది ఆత్మ లేదని మనం అనుకున్నాం అది ఉన్నది లేనిది కాదు ఉన్నది అంటే ఉండి లేకుండా పోయేవి కూడా ఉన్నాయి ఈ ప్రపంచంలో అలాంటిది కాదు ఉన్నది ఇప్పుడు ఉన్నది ఇప్పుడు నేను ఉన్నాను ఈ దేహం కనపడుతుంది మీకు రేపు లేకుండా పోతుంది అన్నీ అలాగే ఉన్నాయి ప్రపంచంలో ఆ విధంగా ఉండి నేడు ఉండి ఒకరోజు లేకుండా పోయేది కూడా కాదు ఎప్పుడు ఉండేటువంటిదే ఇది ఆత్మ అదెవరు అది మనమే అది ఇదే నువ్వే నువ్వే నేనే కాబట్టి ఆత్మ ఏదో కాదు అది మన స్వరూపం ఇంతవరకు బోధరూపేణ అంది ఇది మనకు బోధేన అంతవరకు తమస్సు ఉండింది తమసే హృతే పూర్వం మనకు అది పూర్వం చీకటి ఉండింది ఇప్పుడు చీకటి పోయింది రాత్రి అంతా చీకటి పోయి సూర్యోదయంతో చీకటి పోయింది అట్లాగే అజ్ఞానం ఇంతవరకు ఉండింది తమసే హృతే అదే అవిద్య నాశే సతి నష్ట సతి అజ్ఞానం ఎప్పుడైతే పోయిందో ఎట్లా పోయింది వృత్తి జ్ఞానైనా అవిద్య నాశే సతి తి ఆ క్షణమే తిర్భవేత్ ఆత్మా ఇది కనుక అరుణేనేవ బోధేన పూర్వం సంతమసే హృదయ తత్ ఆవిర్భవేత్ ఆత్మా స్వయమే అంశుమాన్ ఇవ కాబట్టి దాన్ని ప్రకాశింపజేయడానికి మరొకటి అవసరం లేదు అది స్వప్రకాశ చైతన్యం గనక సూర్యుడు ఎట్లాగైతే ప్రకాశిస్తూ ఉండాడో అలాగే ప్రకాశిస్తూ ఇది మనకి ఇంతవరకు అర్థం కాకపోవడం చేత ఆత్మను పొందాలి ఏ పని చేసినా ఏ ప్రయత్నం చేసినా ఏదో కావాలనుకుంటున్నా అలాంటి ప్రయత్నాలే జరిగాయి ఇంతవరకు కాబట్టి నేను సాధనతో ఆత్మను పొందుతావు కనుక యత్ సాధన రూపేణ పూర్వం యత్ పూర్వం సాధన రూపేణ వర్తతే తత్ ఇదానీ భూషణ రూపేణ అనువర్తతే ఇంతవరకు ఏదైతే సాధన అనుకుంటున్నామో సాధన రూపంలో కనిపించింది ఇప్పుడు భూషణంగా ఉంది కంఠాభరణం యథా కనెక్షన్ నెక్స్ట్ కాబట్టి ఒక భూషణం ఒక అలంకారం అన్నమాట కాబట్టి లేనిది కాదు ఉన్నదే ఉన్నట్లుగా తెలియలేదు కనుక ఉన్నట్లుగా తెలియనంతవరకు లేదు అనుకొని దానిని పొందడానికి ప్రయత్నం చేశాం సాధన రూపంలో ఉండింది ఆత్మని నేను పొందాలి ఆత్మ నాకన్నా అన్యంగా ఉంది అని ఆత్మ నీకన్నా అన్యంగా ఉంటే దానిని పొంది కూడా ఉపయోగం లేదు ఎందుకంటే నశించిపోతుంది గనక నీకన్నా అన్యమైనటువంటిది నీవు చైతన్యంగా ఎప్పుడైతే ఉన్నావో నీకన్నా అన్యమైనటువంటిది ఒకటి ఉంటే అది జడమైతుంది గనక జడాత్మను నువ్వు పొంది కూడా సాధించేది ఈ ప్రపంచంలో ఏమీ లేదు కాబట్టి నీవే ఆత్మవే కాబట్టి అది తెలియకపోవడం లేదా సాధన యథా పూర్వం సాధన రూపేణ వర్తద పూర్వం సాధన రూపేణ వర్తతే పూర్వం ఏదైతే సాధనగా తెలుస్తూ ఉండిందో తే ఇప్పుడు భూషణ రూపేణ అనువర్తతే కాబట్టి ఒక కంఠాభరణం యథా కంఠాభరణం తధా కంఠాభరణం కాబట్టి మెడలో ఒక నగ ఎట్లాగైతే ప్రకాశిస్తూ ఆ విధంగా అంటే నగ మెడలో ఉందంటే మన దగ్గర ఉంది వేరుగా లేదు పొందాల్సినటువంటి అవసరం లేదనేది అంతవరకే దృష్టాంతం నెక్స్ట్ కాబట్టి అరుణైన బోధేన పూర్వం సంతమే హృతే తర్భవే ఆత్మ స్వయమే అంశుమాన్ ఇవ ఆదిత్య ఇవ నెక్స్ట్ ఆత్మాుతీ అన్నాశే ప్రాతి స్వంఠాభరణం ఆత్మ తు ఇంకా సబ్జెక్ట్ ఇక్కడ నుంచి వేరే రకంగా మారుతూ ఉంది కనుక తు శబ్దం ఆత్మ తూ సతం ప్రాప్త అపి క్లియర్ సంస్కృతం అనే బాధ కూడా ఆత్మ సతతం ప్రాప్త అపి ఆత్మ ఎప్పుడు ప్రాప్తించే ఉన్నా అంటే ఉన్నదే అయినప్పటికీ కూడాను అపి కూడా అప్రాప్తవతు అవిద్యయా అప్రాప్తవతు ఆత్మ ప్రాప్తించే ఉంది లేనిది కాదు ఎందుకని నువ్వే ఆత్మ నువ్వే సార్ ఆత్మ ఇంకెవరు ఆత్మ నువ్వే ఆత్మ కనుక ఆత్మ లేదు అనిటే నేను లేదనడమే అహం నాస్మి అనాల అహం అస్మి కాదు అహం నాస్మి నేను లేను అని అనాల లేదు అహం అస్మి నేను ఉన్నాను అని నువ్వు గనక అన్నావంటే ఆ ఉన్నదేదో విచారణలోకపోతే ఆత్మేని తేలిపోద్ది ఇప్పుడు ఇంతవరకు చూచాం కనుక ఆత్మ సతతం ప్రాప్త అప్ప ఆత్మ ఎప్పుడు మనకు ప్రాప్తించే ఉన్నప్పటికీ కూడా అప్రాప్తవత్ లేని దానివలే ప్రాప్తించని దానివలే అప్రాప్తవత్ బాతి విద్యతే తెలుస్తూ ఉంది అట్లా అప్రాప్తవత్ విద్యతే ఎందుకని అట్లా తెలుస్తుంది అవిద్యయా అవిద్యయ అప్రాప్తవత్ అవిద్యయ అప్రాప్తవత్ అవిద్యయ అవిద్యయ అజ్ఞానాత్ అవిద్యయ అజ్ఞానాత్ అప్రాప్తవత్ విద్యతే కాబట్టి ఆత్మ నీవే అయ్యున్నప్పటికి కూడాను నీవే అయ్యున్నప్పుడు నువ్వు ఉన్నావు గనక ఆత్మ ఉంది ప్రాప్తించే ఉంది అలా ఆత్మ ప్రాప్తించే ఉన్నప్పటికి కూడాను ఉన్నదే అయినప్పటికి కూడా లేని దానిలాగా అనిపిస్తుంది అది అక్కడ అందువల్ల నువ్వు పొందాలనుకుంటున్నావు సరే పెట్టి ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్లుగా తెలిస్తే నువ్వు పొందాలనే ప్రయత్నం నువ్వు చేయాల్సిన అవసరం లేదు కనుక పొందే ఉండినప్పటికి లేదేమో అనిపిస్తుంది అప్రాప్తవత్ కారణం ఏంటి అవిద్య అజ్ఞానా అప్రాప్తవత్ విద్యతే అజ్ఞానం ఉండడం చేత వస్తువు లేక కాదు వస్తువుకు సంబంధించిన జ్ఞానం లేకపోవడం చేత సింపుల్ వస్తువుకు సంబంధించిన జ్ఞానం లేకపోవడం చేత వస్తువు ఉండినా లేనట్లుగా ఉంది ఎలాగైతే చీకట్లో వస్తువు ఉండినా లేనట్లు మనకు ఉంటుందో అట్లాగే అజ్ఞానం కూడా అంధకారం గనక అజ్ఞాన దశలో మనకు అది ఉండినా కూడా లేనట్లుగానే అనిపిస్తుంది మూడో తన్ నాశే అవిద్య సతి అంతే తన్ నాశే తత్ ఏది ఆ అవిద్య అవిద్యయా నాశే సతి ప్రాప్తవతు భాతి ప్రాప్తవతు భాతి విద్యతే ఎప్పుడైతే అజ్ఞానం పోయిందో ప్రాప్తవత్ భాతి అది ప్రాప్తించున్నట్టుగా తెలుస్తుంది అజ్ఞానం పోవడం వల్ల కాదు ప్రాప్తించేది అజ్ఞానం పోకముందు కూడా ప్రాప్తించే ఉంది ప్రాప్తించే ఉన్నది తెలియకపోవడమే అజ్ఞానం ఇప్పుడు తెలిసిందనుకోండి జ్ఞానం కాబట్టి జ్ఞానం అజ్ఞానాన్ని పోగొడితే ప్రాప్తించి ఉన్నది ప్రాప్తించి ఉన్నది అని తెలిసింది అది జ్ఞానవృత్తి చేసే పని సరే ఆత్మాతు సతం అపి చాలా క్లియర్గా ఉంది అప్రాప్తవత్ అవిద్యయా అజ్ఞానాత్ అప్రాప్తవత్ విద్యతే తన్నాసే అవిద్య నాశే ప్రాప్తవత్ భాతి అది ఉన్నట్లుగానే ప్రకాశిస్తుంది కథం ప్రతిదానికి వాడు చెప్పుకుంటూ వచ్చాం కదా ఇప్పటి వరకు ఎగ్జాంపుల్స్ కథం ఎట్లాగండి స్వకంఠాభరణం యథా స్వకంఠాభరణం యథా ఏ విధంగా అంటే స్వకంఠాభరణం కంఠాభరణం కాదు స్వకంఠాభరణం ఇంపార్టెంట్ ఇది అయ్యా మెడలో ఉండేటువంటి నగలాగా అన్నావు ఇంకొకటి మెడలో అది కావచ్చు ఆయన మెడలో ఉంటే నాకెట్లండి నో నో నో స్వకంఠాభరణం ఆయన మెడలో గనక ఉండి నీ మెడలో గనక లేకపోతే అది అప్రాప్తవత్ స్వకంఠాభరణం అయినప్పుడే ప్రాప్తవత్ ప్రాప్తి కాబట్టి నీ దగ్గరే ఉంది నీ మెడలోనే ఉంది స్వకంఠాభరణం యథా యథా ఏ విధంగా అయితే నీ మెడలో ఉండేటువంటి నగలాగా ఆభరణంలాగా కాబట్టి నెక్లెస్ నెక్ చుట్టూనే ఉండాలి అది కదా నెక్లెస్ అది నెక్ ఉంది కనుక నెక్లెస్ ఉంది ఇంకేంటి అసలు లేనిదేంటి లేనిదేంటి ఇక్కడ ఉంది కానీ అప్రాప్తవత్ విద్యతే ఉండి కూడా లేనట్టుగా ఉంది అంతే ఇదిగో లేదు చూసారా లేదు ఇప్పుడు వెతుకుతానమాట ఇప్పుడు ప్రయత్నం ఇప్పుడు పనులు ఎందుకని అది వెనక్కి వెళ్ళింది ఇప్పుడు ఏం చేస్తాం నేను ఎంత వెతికినా కూడా నాకు దొరకనే దొరకదు అక్కడ గురువు అవసరం అయ్యాడు ఎంత స్వతహా ప్రాప్తం నాకు నేనుగా ఎంత ప్రయత్నం చేసినా పొందలేను ఎందుకని లేదు అని డిసైడ్ చేసింది నేనే గనక లేదని నేను ఎప్పుడైతే అనుకున్నానో ఇంకా మళ్ళీ ఉందనే ప్రశ్న నా దగ్గర లేదు ఇక్కడ లేదు అని డిసైడ్ చేసిన తర్వాతే వెతకడం ప్రారంభం చేస్తున్నా కాబట్టి నాకు ఇది లభ్యమయ్యే అవకాశం లేదు కనుక దీన్ని ఎవడైతే చూస్తాడో వాడు చెప్పాలి ఉన్నదాన్ని చూసేవాడు ఎవడో వాడు జ్ఞాని ఈజ్ ద గురు తనకు తెలుసు గనక తను బోధిస్తే మనకు అర్థమవుతుంది దానికి ప్రమాణం శాస్త్రం ప్రమా జ్ఞానం ఎత్ స్వత అప్రాప్తం తత్ శాస్త్రేణ బోధ్యం ఏమని అయ్యా నీ మెడలోనే ఉంది పోలేదు దేనికోసమైతే నువ్వు వెతుకుతూ ఉన్నావో అది ఉన్నది అది నాకు ప్రాప్తించాలనుకున్నావు లేదు ప్రాప్తి ప్రాప్తించి ఉంది ప్రాప్త్య ప్రాప్తి ప్రాప్త్య ప్రాప్తి అప్రాప్త ప్రాప్తి కాదు లేని దానిని పొందడం కాదు ఉన్నదాని పొందడం ఉన్నదాని ఎందుకు పొందాల్సి వచ్చింది లేదు అని అనుకోవడం వల్ల కాబట్టి లేని దాన్ని లేదనుకొని పొందడం వేరు ఉన్నదాని లేదనుకొని పొందడం వేరు కాబట్టి ఆత్మ విషయంలో ఆత్మ లేనిది కాదు లేకుండా కనుక దీన్ని పొందితే ఈరోజు పొందితే మళ్ళీ రేపు పోతుంది అటువంటి అవకాశం లేదు కనుక ఇది ప్రాప్తవత ప్రాప్తించే ఉంది ప్రాప్తి కదూ ఈ ప్రాప్తిని ఏమంటాం మనం ఆత్మ లక్షణాల్లో సత్ ఓకే నువ్వు భయం ఎందుకు సత్ సత్ కదా సత్ అంటే ఏంటి ఉన్నది అదే ఇంకో రకంగా చెప్తే ఇంకో పదం చెప్పండి అస్తి ఓకే అస్తిత్వం అస్తి అస్తిత్వం అస్తి అవునా ఏ వస్తువు కోసం అయితే వెతుకుతున్నావో ఆత్మ అది ఉంది కదా దానికి అస్తిత్వం ఉందే అస్తిత్వం అస్తి ఎప్పుడు సదా అస్తి సదా అస్థి అస్తిత్వం సదా అస్థి అయితే లేదేంటి భాషకత్వం నాస్తి భాషకత్వం నాస్తి అస్తిత్వం సదా అస్థి నాయన బాగా అర్థం చేసుకోండి అస్తిత్వం సదా అస్థి ఎప్పుడు ఉంది తెలిసిన వాడికే కాదు తెలియని వాడికి కూడా ఉంది వస్తున్నాను అదంతా తెలిసిన వాడికే కాదు ఆత్మను తెలుసుకున్నటువంటి వాడు ఆత్మవిధుడు ఆత్మ జ్ఞాని ఆత్మజ్ఞానికే కాదు ఆత్మ ఉండేది సరేనా ఆత్మ సంబంధించిన జ్ఞానం లేని పడిపోయాడే ఆత్మ అజ్ఞాని ఆ అజ్ఞానికి కూడా ఆత్మ ఉంది ఎందుకో తెలుసా ఇప్పుడు ఎవరినైతే నువ్వు జ్ఞాని అంటున్నావో ఈయన ఇంతకుముందు గురువు దగ్గర చదువుకొని వచ్చాడు అప్పుడు అజ్ఞాని ఇప్పుడు ఏమని తెలుసుకుంటున్నాడు ఆత్మ ఉన్నదేనని తెలుసుకుంటున్నాడు ఎప్పటి నుంచి ఉందట సదా అస్తిత్వం సదా అస్థి సదా అస్తి అంటే సార్ నువ్వు గురువు దగ్గరకు అప్పుడు ఉందా లేదా ఉంది సార్ ఇంకేందయిపోయి అప్పుడు నువ్వు ఎవరు నేను అజ్ఞాని అది అట్లుండు అజ్ఞానికి ఆత్మ ఉంది అజ్ఞానికి ఆత్మ ఉంది అందువల్ల చూడండి అహం చూస్తే మనం అహం శబ్దం నేను అనేటువంటిది అందరూ వాడతారు అహమేంటి ఆత్మ కదా ఎవడైతే ఆత్మను తెలుసుకున్నాడో వాడే అహం అనే పదం వాడాలి నేను అనే పదం ఇంకెవడు వాడకూడదు అంటే అందరూ వాడతారు అహం అనేది అందరూ వాడతారు ఎందుకని వాడు ఉన్నట్టు వాడికి తెలుసు అస్తిత్వం అస్తి సార్ అస్తిత్వం అస్తి అహం అస్మి బ్యూటీ అహం అస్మి కాబట్టి ఇక్కడ ఏంటంటే భాషకత్వం లేదు జ్ఞానం లేదు సత్ చిత్తు ఆనందం సత్ ఓకే చిత్ దగ్గరకు వచ్చేటప్పటికీ ఏదో కనపడుతుంది మనకు కాబట్టి ఆదిత్య అస్థి భాతి సూర్యుడు ఉండా సూర్యుడు లేడు ఎప్పుడు ఉండాడు నెల ఏటా ఎప్పుడు సదా సదా ఎప్పుడు ఉండడు కదా సూర్యుడు ఇప్పుడు ఏడి ఇప్పుడు ఏడి అస్థి ఇప్పుడు కూడా అస్థి లేడా ఇప్పుడు అటుపోయి సెల్ లో ఫోన్ చేయండి ఉండాడు లేదు చెప్తాడు అమెరికా నుంచి ఆదిత్య అస్థి నా భాతి ఆదిత్య అస్థి నా భాతి ఆదిత్య అస్థి నా భాతి సూర్యుడు ఉండాడు ప్రకాశం లేదు ఇప్పుడు మనకు మనకు లేదు అంతేగాని సూర్యుడులో ప్రకాశం లేకుండా పోలేదు ఆత్మలో ప్రకాశం లేకుండా పోలేదు కనుక ఆదిత్య అస్తిత్వం సదా అస్తి అస్మి ఇది ఎవరు పలుకుతారు జ్ఞాని అంటాడు అజ్ఞాని అంటాడు కనుక ఆదిత్య అస్థి నా భాతి ఆత్మా అస్థి నా భాతి ఆత్మాస్తి నా భాతి సూర్యుడు ఉండాడు ఉన్నట్టుగా తెలియడం లేదు ప్రకాశం లేదు కానీ ఉండాడు ఆత్మ ఉంది ఎందుకని నేనున్నాను అని నువ్వు అంటున్నావు గనక ఆత్మ ఉంది నా ఉన్నట్టుగా తెలియడం లేదు నా విద్యతే కాబట్టి ఎవడైతే అహం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడో చూడండి అహం అశ్మిస్ నేను ఉన్నాను ఇది ఎవరికి తెలియదు ఇది ఇది నేను చెప్పాలా సంస్కృతం కనుక వింటున్నారు కానీ మీరు నేను కూర్చొని నేనున్నాను అని అంటే నోర్మూసుకోవా నువ్వు ఉండే మా దళిద నువ్వు తెలీదా ఏదో నేనున్నా నేనున్నాను సంస్కృతం కనుక ఊరుకుంటున్నారు తెలుగులో ఊరికే వచ్చి నేనున్నాను అంటే రోజు ఏంది ఇదే పనే నేను అంటున్నాను అహమస్మి నేనున్నాను కదా ఇది ఎవరికి తెలీదు ఇది చెప్పడానికి వేదిక ఎందుకు అహమస్మి నేనున్నాను ఇది ఎవరికి తెలుసు ధైర్యం ఉందేమో చెప్పండి ఎవరన్నా నేనున్నాను అని తర్వాత వేస్తాను నేను క్వశ్చన్ నేను ఉన్నాను ఇది తెలియదు ఎవరికి నేనున్నాను ఇది తెలిసింది ఎవరికి ఎందుకో తెలుసా తెలియనోడు తెలిసినడు ఇద్దరి దగ్గర ఉంది అది వచ్చిన బాధ అది రమణ మహర్షి అహమస్మి రమణారావు అహమస్మి బాధ ఇద్దరు ఉన్నానని చెప్తున్నారు కేన రూపేణా అన్నావనుకోండి ఏ విధంగా ఉండవయ్యా కేన రూపేణా తమసి నువ్వు ఉన్నావు ఏ రూపంలో ఉన్నావు అన్నావు అనుకోండి జ్ఞానీ నేనున్నాను అంటాడు అజ్ఞాని నేనున్నాను అనుకోండి కేన రూపేణా ఏ రూపంలో ఉన్నావు అనుకోండి జ్ఞాని చెప్పే ఆన్సర్ వేరు అజ్ఞాని చెప్పే ఆన్సర్ వేరు ఇద్దరు ఉన్నానని మాత్రం చెప్తాను అహమస్మి నో డిఫరెన్స్ జ్ఞాని అజ్ఞాని ఇద్దరు అహమస్మి నేనున్నాను నేనున్నాను కేన రూపేణా ఏ రూపంలో ఉన్నావయ్యా అని గనక మనం గనక ప్రశ్న వేస్తే కేనా ఉపనిషత్తు అంతా వస్తుంది కేన ఉపనిషత్తు కేన రూపేణ అహం సదా అస్మి పా సద్రూపేణా అహం సదా అస్మి మాట జ్ఞాని వీడు దేహరూపేణా అహం సదా అస్మి ఈయన ఆయనకన్నా గొప్పవాడు ఎందువల్ల ఆయన ఒక్క జ్ఞాని రెండు లక్షాలు ఈయన మూడు అక్షాలు అజ్ఞాని సరేనా క్లియర్ సద్రూపేణ అహమస్మి వీడేం చెప్తున్నాడు తెలుసా దేహరూపేణ అహమస్మి చూ సద్రూపేణ అహం సదా అస్మి చిద్రూపేణ అహం సదా భామి వీడు వీడు దేహరూపేణా అహం అస్మి బుద్ధి రూపేణా అహం భామి ఇప్పుడు ఇంతకు ఇక్కడే ఉంది కాంట్రడిక్షన్ దేహరూపంలో నేను ఉన్నాను బుద్ధి రూపంలో నేను తెలుసుకుంటూ ఉన్నాను ఇంతకు నువ్వు ఎవడబాయ్ నువ్వు బుద్ధియా దేహమా దేహం అని చెప్పావా బుద్ధి కాదు బుద్ధి అని చెప్పావా దేహం కాదు రెండు అన్నావా రెండు కాదు చెప్పు అందువల్ల కర్త ఇవ భోక్త ఇవ ఇంకా నిన్ను మాట్లాడతాడు నేను కర్తని కర్తగా ఉన్నాను భోక్తగా ఉన్నాను సంసారివా అహమస్మి నేను సంసారిలా ఉన్నాను చూచారా తమాషా అహమస్మి ఇద్దరికీ జ్ఞాని అంటున్నాడు అజ్ఞాని అంటున్నాడు నువ్వు ఎట్లా ఉన్నవాయా కెన రూపేణ సద్ అహం సదాస్మిని జ్ఞాని అంటున్నాడు దేహరూపేణ అహం సదాస్మిని అజ్ఞానం వస్తువు లేకపోలేదు అహం మాత్రం ఇద్దరి దగ్గర ఉంది అహం మాత్రం ఇద్దరి దగ్గర ఉంది హృదయ కుహర మధ్య కేవల బ్రహ్మమాత్రం తూ అహం అహం ఇది సాక్షాత్ ఆత్మరూపేణ భాతి నేను నేను నేను నేను నేను నేను అని ఏదైతే లోపల నుంచి కదులుతుందో హృదయంలో నుంచి అది ఆత్మస్వరూపమే కానీ ఇంకోటి అయ్యేందుకు అవకాశం లేదు తెలిస్తే అది ఆత్మ తెలియని వాడికి దేహం ఒక్కటి కాదు దేహము తెలిస్తే ఒకటే తెలియనప్పుడు దేహము ప్రాణము మనసు బుద్ధి అజ్ఞానకు రకరకాలుగా చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు విషయం కనుక తెలిస్తే బ్రహ్మరూపేణ అహంసదా అశ్మి నేను బ్రహ్మస్వరూపంగానే ఉన్నాను ఇది కాబట్టి ఇప్పుడు ఏంటి ప్రాప్తం అప్రాప్తం రెండు ఉండే ఇద్దరికీ ప్రాప్తమే అజ్ఞానికి అప్రాప్తంగా కనపడుతూ ఉంది ఆత్మ జ్ఞాత అజ్ఞాత జ్ఞానికేమో జ్ఞాత వీరికేమో అజ్ఞాత తెలియకుండా ఉంది తెలియకుండా ఉంది లేకుండా లేదు తెలియకుండా ఉంది ఆత్మ వండర్ఫుల్ సెటర్స్ ఆత్మ లేకుండా లేదు తెలియకుండా ఉంది ఉంది తెలియకుండా ఉంది ఉన్నదే కనుక లేకుండా లేదు ఇప్పుడు జ్ఞాని జ్ఞానికి ఉంది అజ్ఞానికి ఉంది కనుక తెలియకపోవడం చేత అప్రాప్తవత్ బాతి అండి అదే కాబట్టి అందరిలో తెలుస్తుంది శాస్త్రం ప్రసిద్ధ చే ప్రకాశతే ప్రసిద్ధ చే ప్రకాశతే సుప్రసిద్ధం ఆత్మ సుప్రసిద్ధం సిద్ధమే కదా సాధ్యం కాదు కదా ప్రసిద్ధం నేనున్నాను నేనున్నానని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాడు ప్రసిద్ధేత్ ప్రసిద్ధ చే ప్రకాశతే ఉన్నదే గాని తెలియకుండా ఉన్నది ఉన్నదే గాని తెలియకుండా ఉన్నది మంచి పదం రాసుకోండి ప్రసిద్ధ చేత్ నా ప్రకాశతే ఇప్పుడు చూడు సూర్యుడు ఉన్నాడు ఆదిత్య సన్ అపి నా భాతి సన్ అపి నా సూర్యుడు ఉండేవాడైనప్పటికీ కూడాను నా ఉన్నట్లుగా తెలియడం లేదు ఎప్పుడు తెలుస్తాడు తమసే అంతకారి తమసే నష్ట సతి నాశే సతి ఆదిత్య స్వయమేవ భాతి స్వయమేవ ప్రకాశతే ఎప్పుడైతే ఆ చీకటి అనేటువంటిది ఉందో అప్పుడు మనకు సూర్యుడు తెలిసి వస్తూ ఉన్నాడు సరేనా చీకటి ఉన్నంత వరకు సూర్యుడు మనకు అర్థం కాలేదు కాబట్టి ఆత్మ సిద్ధేపి సిద్ధ అపి ఆత్మ ఉన్నదే అయినప్పుడు కూడాను నకాశతే ఉన్నట్టుగా తెలియడం లేదు ఎప్పుడు తెలుస్తుంది అవిద్య నష్ట नशे सती आर अविद्या सती स्वयमेवा प्रकाशते स्वये भाति तुम उन्न क्या स्वंठाभ युवा सतत प्राप्त अभी అప్రాప్తవత్ అవిద్యయా అజ్ఞానాత్ అప్రాప్తవత్ విద్యతే తన్నాసే అవిద్య నాశే సతీ ప్రాప్తవత్ భాతి స్వకంఠాభరణం యథ స్వామీజీ బాగుంది ఈ ఇదంతా ఇట్లా అవిద్య ఇదంతా కూడా ఎందుకు వచ్చింది స్వామీజీ భ్రాంత్యా ఇది ఎందుకు వచ్చింది భ్రమ భ్రమ ఎందుకు వచ్చింది ప్రమ లేకపోవడం వల్ల ఇంత కన్నెక్షన్ అది ప్రమ అంటే భ్రమ లేదు భ్రమ వచ్చింది భ్రమ వచ్చినప్పుడు ఏదైనా జరగచ్చు ఏం జరుగుతుంది స్వామీజీ నెక్స్ట్ శ్లోక స్థానో పురుషవద్ జీవత జీవస్య తాత్వికే రూపే తస్మి దృష్టే నివర్తతే సరే ఇప్పుడు జీవుడు బ్రహ్మము జీవుడు ఈశ్వరుడు ఇంతకెవరు నువ్వు కోణ్ అతమ ఏంటి ఎవరు ఆత్మ కదా ఆత్మ ఎవరు ఐఎమ్ ఆత్మా బ్రహ్మ బ్రహ్మ ఇంక జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు జీవుడు ఎక్కడ ఉండేది ఇప్పుడు బ్రహ్మలోనా ఇక్కడ ఇక్కడే హయమాత్మ బ్రహ్మ కదా క్లియర్ కదా మీకు మొన్నా లక్షణం చూసాం కదా మరి ఇదేంటిది జీవుడెవరు జీవయవ జీవ ఏవ బ్రహ్మ జీవో బ్రహ్మ ఇవ నా పర జీవుడే బ్రహ్మ జీవత్వం ప్రాబ్లం జీవుడు కాదు జీవుడు బ్రహ్మమే సరేనా బ్రహ్మమేవో సత్యం జ్ఞానం అనంతం జీవుడనే దగ్గరకు నువ్వు వచ్చేటప్పటికీ పరిచ్ఛిన్న అనంతం కాదు పరిచ్ఛిన్న దేహపరిచ్ఛిన్న కాలత పరిచ్ఛిన్న వస్తుత పరిచ్ఛిన్న దేశత పరిచ్ఛిన్న లిమిటెడ్ లిమిటెడ్ లిమిటెడ్ ఇది జీవత్వం ప్రాబ్లం జీవుడు కాదు జీవత్వం జీవత్వం సమస్య అర్థమవుతుందే కాబట్టి ఈ జీవుడు జీవత్వం అనేది ఏదైతే ఉందో జీవత్వం తొలగితే జీవుడెవరో కాదు బ్రహ్మ ఏవా జీవుడే బ్రహ్మ జీవుడే బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అంటే అదే ఈ ఆత్మే బ్రహ్మ మరి జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు స్వామీజీ జీవత్వం ఎట్లొచ్చింది ఇదిగో స్థానం పురుషవత భ్రాంత్యా బ్రహ్మి జీవత బ్రహ్మణి బ్రహ్మమునందు సప్తమే బ్రహ్మమునందు అందు బ్రహ్మణి బ్రహ్మణి జీవత చూడండి జీవత్వం అనేటువంటిది బ్రహ్మణి బ్రహ్మమునందు జీవత జీవత్వము కృతా ఆరోపిత ృత ఆరోపిత బ్రహ్మములో జీవత్వం ఆరోపించబడింది ఆత్మయందు జీవత్వం ఆరోపించబడింది కృత ఎందువల్లయ్యా భ్రాంత్యా భ్రాంత్య భ్రాంత్యా ఆరోపిత భ్రాంత్య అంటే అవిద్యయ అజ్ఞానేనా ఇంతకుముందు వచ్చింది కదా అవిద్యయా ప్రాప్తవత్ అదే భ్రాంతి అవిద్యయ జ్ఞానం లేకపోవడం చేత అజ్ఞానేన ఆరోపిత ఆత్మని అవివేకేనా జీవత ఆరోపిత అది ఇంకేమీ లేవు కాబట్టి ఎలాగో కథం అంటే మళ్ళీ అది స్థానో పురుషవత్ కథం స్థానో పురుషవత్ ఎగ్జాంపుల్ స్థాణో అంటే పోస్ట్ ఇది రెండు రకాలు ఓ స్తంభం ఉంటుంది చూడండి అది స్థాను అట్లాగే ఒక్కో చోట కొయ్య మొద్దు ఉంటుంది కొయ్య దుంగ అంటాము చూడండి దొంగ కాదు దుంగ సరేనా అంటే ఓ చెట్టు ఉంటుంది దాన్ని కొట్టేస్తారు ఎక్కడో కొట్టిన తర్వాత అది కొంతవరకు మొదలు మాత్రమే ఉంటుంది మొత్తం అంతా కొమ్మల గిమ్మలన్నీ తీసుకొని పోయి ఉంటారు అదే ఒక దొంగ అట్లా ఉంటుంది అట్లా సరేనా ఇంకా దాన్ని కూడా తీసుకొని పోతారు కాకపోతే ఇంకా అది మిగిలి ఉంది రేపు వచ్చేమో కొట్టుకొని పోతారు ఈ లోపల ఒక రాత్రి పోతూ ఉంటాడు అట్లా మసక చీకట్లో వాడు చూస్తాడు దాన్ని అది స్థాన న్యాయం అంటారు దీన్ని దీన్ని స్థాను న్యాయం ఆడు ఉండేది స్థాను ఓట్ ఈస్ ఓన్లీ ఏ పోస్ట్ కొయ్య దుంగ లేదా స్తంభం స్తంభం మసక చీకట్లో దాన్ని చూసేటప్పటికి స్థానోత్ స్థానోత్ అది ఎత్ర పురుష త్ర స్ణు ఏవ తమాషా ఎత్ర పురుష ఎక్కడైతే మనిషి ఉండడని వీడు భయపడిపోయాడో దొంగ అనుకోని ఒకడు అంటే వాడి మనసులో ఉండేది ఎప్పుడైతే అక్కడ ఉండేటువంటి పోస్ట్ స్థాణు తెలియలేదో వాడికి ఏముంటేది కనపడుతుంది ఆడుండేదేమో స్థాణుహు ఏవా అడుండేది కేవలం దొంగ మాత్రమే కానీ వీడికి ఏంగా కనపడుతుంది దొంగగా కనపడుతుంది దొంగ దొంగగా కనపడుతుంది భయపడిపోతాడు అట్లా ఎందుకో తెలుసా వీడు దొంగ కాబట్టి ఇంకొకడు ఉండాడు అనుకో అందరి దగ్గర అప్పులు తీసుకున్నాను పెట్టేవాడు వాడికి దొంగగా కనపడదు దెయ్యంగా కనపడదు అంటే ఎవడి మనసులో ఏది ఉంటే అది ఎవరి మనసులో ఏది ఉంటే అది వస్తువేమో స్థాను అక్కడ స్తంభం మాత్రం ఉంది ఒక కొయ్య దొంగ మాత్రమే ఉంది కానీ ఒకడికి దొంగలాగా కనపడితే ఒకటి దెయ్యంలాగా కనపడుతుంది కాబట్టి అది ఎక్కడుందండి ఈ దెయ్యం ఎక్కడుంది దెయ్యం ఉంటే దొంగ ఎక్కడి నుంచి వచ్చాడు పోనీ ఆ రెండిట్లు అది ఏంటి ఇంతగా అది దొంగనా లేకపోతే దెయ్యమా దెయ్యం అయితే దొంగ కాదు కదా దొంగ అయితే దెయ్యం కాదు కదా ఇంతకీ ఏంటి దొంగ ఎక్కడ ఉన్నాడు ఎత్ర చొరహా తర స్థాణుహుయేవా అక్కడు దొంగ నీకు పురుషుడు కనపడతా ఉన్నాడో దొంగ ఉన్నాడని నీకు తెలుస్తూ ఉందో అక్కడ దొంగ లేనేమో లేడు కొయ్య దొంగ మాత్రమే ఉంది స్తంభం మాత్రమే ఉంది స్థానవ్ యథా పురుష ఆరోపిత చూచారా అది స్థానవ్ ఆ స్తంభములో యథా ఏ విధంగా అయితే పురుష ఆరోపిత లేనిటువంటి పురుషుణ్ణి ఉన్నట్టుగా మనం చూస్తున్నామో తధ అలాగే బ్రహ్మణి జీవత ఆరోపిత అంతే ఇంకేళు కాబట్టి స్తంభములో ఉన్న స్తంభంలో లేని పురుషుణ్ణి చూచాము అట్లాగే ఉన్నటువంటి బ్రహ్మంలో లేనటువంటి జీవత్వాన్ని ఆరోపించాము అంతకన్నా ఇంకేమీ లేదు స్థానో పురుష దృశ్యతే స్థానవు పురుష దృశ్యతే ఎందువల్ల అవిచారేణ విచారం చేస్తే ఏమిటా అని విచారం చేయలేవాడు చూడగానే భయపడిపోతున్నాడు అంతే ఆ స్తంభాన్ని దూచాడు విచారం లేదు ల్యాక్ ఆఫ్ డిస్క్రిమినేషన్ లేది విచారమేది కాబట్టి అవిచారేణ విచారం ఎప్పుడైతే తెలియలేదో వాటి దగ్గర ఉంటుంది అవివేకమే కనుక అవివేకేనా అవివేకం ఎందుకు వచ్చింది అజ్ఞానేనా అంతే కనెక్షన్ కాబట్టి భ్రాంత్యా భ్రాంత్యా స్థానవు పురుషవత్ స్థానవు యదా పురుష ఆరోపిత తదా బ్రహ్మణి జీవత జీవత్వం కృత ఆరోపిత ఇది కాబట్టి ఎక్కడైతే పురుషుణ్ణి చూస్తున్నావో అక్కడ ఉన్నది స్థాణువే ఎక్కడైతే నువ్వు జీవుడు అని అంటున్నావో అది బ్రహ్మమే స్థానో పురుషవత్ భ్రాంత్య కృత బ్రహ్మణి జీవత అంతవరకు అర్థమైంది కదా బ్రహ్మణి జీవత కృత ఆరోపిత ఎట్లా భ్రాంత్య అవిద్య అజ్ఞానేన కథం స్థానో పురుషవత్ అయితే ఇది ఎప్పుడు పోతుందండి ఇప్పుడు వాడు వాడు దెయ్యమని భయపడేవాడు ఒకడు ఉనికిపోతున్నాడు దొంగ అనుకుని ఇంకోటి భయపడిపోతున్నాడు ఇది ఎట్లా పోతుందండి జీవస్ థర్డ్ లైన్ చూడండి తాత్వికే రూపే తస్మిన్ దృష్టె నివర్త తస్మిన్ బ్రహ్మణి అది తస్మిన్ అంటే బ్రహ్మణి జీవస్ తాత్విక రూపే తాత్విక రూపే తత్వం అంటే ఏంటి సత్యం కదా సత్య రూపే जीवस तात्पे वास्तव रूपे रूपे, सत्य रूपे, सत्यूपे दृष्टे सती सत्यूपे दृष्टे सती जीवत्व निवर्तते नश्यते एपड़ते जीवड वास्तवस्वरूप चूस्वो वास्तवस्वरूपमेमी ब्रह्मे ग ఇంక జీవుడు అక్కడ ఉండేందుకు అవకాశం లేదు ఎట్లాగూ స్థానవు విజ్ఞాతే సతి దృష్ట ఇది స్తంభము అని గనక నీకు తెలిసిపోయిందంటే స్థానవు దృష్టే సతి ఇది స్తంభము ఇది కొయ్య దొంగ అనేది కనుక నువ్వు చూస్తే దృష్టే సతి విజ్ఞాత సతి అది గనక అది అని గనక నీకు అర్థమైతే పురుష నివర్తతే నచ్చతే ఇంకా అక్కడ పురుషుడు ఎక్కడి నుంచి వస్తాడు దొంగ ఎక్కడి నుంచి వస్తాడు కాబట్టి ఇది స్థాణువు అని నీకు తెలియనంత వరకు అక్కడ పురుషుడు కనపడుతూ ఉన్నాడు ఇది స్తంభము అనేటువంటి జ్ఞానం నీకు లేనంత వరకు అక్కడ దయ్యమో దొంగో కనపడడం జరుగుతూ ఉంది ఒక్కసారి ఇది స్థాణువు జ్ఞానం గనక నీకు కలిగితే ఇంకా అక్కడ పురుషుడు ఉండేందుకు అవకాశం లేదు అట్లాగే తస్మిన్ దృష్ట తస్మిన్ దృష్ట తస్మిన్ బ్రహ్మణి జీవస్య తాత్వికే రూపే జీవస్య వాస్తవ రూపే సత్య రూపే దృష్టే సే సతి జీవత్వం నివర్తతే తస్మిన్ దృష్టే తస్మిన్ దృష్టే జీవస్య తాత్వికే రూపే తస్మిన్ దృష్టే తస్మిన్ ఆ బ్రహ్మమునందు జీవుని యొక్క వాస్తవ స్వరూపం వాస్తవ స్వరూపం ఏమిటి జీవుడిది సత్యం సత్యచిత్ ఆనందం కదా సచిదానంద స్వరూపం కదా ఆత్మ కాబట్టి ఈ స్వరూపం అనేది కనుక నీకు తెలిసిందంటే ఇంతవరకు ఏ జీవత్వం అయితే ఆత్మ కల్పించబడిందో ఆత్మ సచ్చిదానంద స్వరూపము అని నీకు గనక ఎరుక పడిందంటే తెలిసి వచ్చిందంటే ఇంకక్కడ జీవత్వం అనేటువంటిది లేదు జీవత్వం నివర్తతే నివర్తతే నశ్యతే ఇంక అవకాశం లేదు అప్పుడు జీవుడేమవుతాడు స్వామిజీ జీవ ఆత్మరూపేణ ప్రకాశతే బ్రహ్మరూపేణా ప్రకాశత ఇది ఇప్పుడు ఎవడైతే నువ్వు జీవుడు అనుకుంటున్నావు అహం అహం బ్రహ్మ అస్మి ఇంతకు ముందు అహం దేహ అస్మి అన్నావు ఇప్పుడు అహం బ్రహ్మ అస్మి బ్రహ్మ రూపేణ ప్రకాశతే భాతి దివ్యంగా బ్రహ్మ రూపంలో నువ్వు భాషిస్తూ ఉన్నావు ఇది బ్రహ్మములో జీవత్వం ఇది ఆత్మలో జీవత్వం అనత్వమైనటువంటి ఆత్మలో పరిచ్ఛన్నమైనటువంటి జీవుణ్ణి అని భ్రాంతి చేత ఈ విధంగా కల్పించబడింది తద్వత్ జీవత్వం బ్రహ్మణి బ్రహ్మణి తద్వత్ జీవత్వం సదాశివబ్రహ్మేంద్ర స్వామివారు తద్వ్జీవం బ్రహ్మణి తద్వీవ తీవత్వం బ్రహ్మణి తద్వీవం ఎంత అందంగా ఉంది ఎస్ట్ ఈ శ్లోకానికి ఆ పాట రాసినట్టే ఉండదు బ్రహ్మణి జీవత కృత తద్వత్ జీవత్వం బ్రహ్మణి తద్వీవం స్థానోద్వత్ నరూప స్థానో యద్వత్ యద్వత్ స్ణౌనుకవత్య భానుకరే యద్వత్ తోయ యద్వత్య యద్వత్య భానుకరే స్థానోయ స్థాన యద్వత్ నరూ భానుకరే యద్వత్ తోయత్వం తద్వీవం బ్రహ్మణీ తద్వీవ తద్వ జీవం ఇది స్థానవు యద్వత్ స్థానవు స్థాణువులో ఏం చూసాం మనం నర రూపత్వం పురుష స్థాను పురుష న్యాయం కాబట్టి ఉండేది స్థానువే అయినా దాంట్లో నువ్వు పురుషుణ్ణి చూడడం వల్ల నీకు భయభ్రాంతులు కలిగే జీవత్వం ఏర్పడింది భానుకరే యద్వత్వం సూర్యుని యొక్క కిరణాలు పడతాయి భానుకరే సూర్యుని యొక్క కిరణాలు ప్రసరిస్తాయి ఎక్కడ డెసర్ట్లో ఎడారిలో మరుమరీచిక కాబట్టి మరుమరీచిక న్యాయం అది ఇది స్థాను పురుష న్యాయం ఎడారిలో పోతూ ఉండం ఎడారులు ఏముంటది ఏమీ ఉండదు నీడు కూడా ఉండవు కానీ సూర్యుని యొక్క కిరణాలు పడ్డప్పుడు అల్లంత దూరాన మనకు ఎండమావి కనిపిస్తుంది ఎండమావి కనిపిస్తుంది యాక్చువల్గా అక్కడ కదిలేది గాలికి సూర్యుని యొక్క కిరణాలు అట్లా గాలి ఎక్కువగా ఎడారిలో ఉంటుంది కనుక ఆ గాలి వీచినప్పుడు సూర్యుని యొక్క కిరణాలు పడుతూ ఉంటే దాంట్లో ఈ గాలి పోతూ ఉంటుంది కనుక వాయువు సంచరిస్తూ ఉంటుంది కనుక దానికి అలా చలనం కనిపిస్తే ఆ చలనం జన అని మనం అభిప్రాయపడతాం వాస్తవానికి అక్కడ నీళ్లు లేవు నువ్వు అక్కడికి పోయినావనుకో ఇంకో చోటు కనపడుతుంది భానుకరే యద్వత్ తోయత్వం సూర్యకిరణాల్లో నీళ్లు కనిపించాడే చూసారా స్తంభములో పురుషుడు కనిపించాడే స్థానో యద్వత్ నరూపత్వం భానుకరే యద్వత్ తోయత్వం తద్వత్ జీవత్వం బ్రహ్మణి తద్వత్ జీవత్వం స్థానో పురుషవత భ్రాంత్యా కృత బ్రహ్మణి జీవత జీవస్ తాత్వికే రూపే తస్మిన్ దృష్టే నివర్త ఇక్కడ ఇంకొక సందేహం కూడా మనకు రావచ్చు స్వామిజీ సారూప్యత కనుక ఉంటే సామ్యం ఉంటే భ్రాంతి కలిగింది అంటే అర్థం ఇది ఆచార్యవారి ఆర్గ్యుమెంట్ అపరోక్షానుభూతి ఇంకో ప్రకరణ గ్రంథం ఇది ఆత్మబోధమనం అధ్యయనం చేస్తున్నది అపరోక్షానుభూతి కూడా ఉంది కదా స్వామిజీ రాశారు దాంట్లో అది ఒక అందమైనటువంటి ప్రకరణ గ్రంథం అపరోక్షానుభూతి దాంట్లో ఒక మాట ఏంటంటే భ్రాంతి ఉండేటప్పుడు సామ్యం ఉండాలి కదా ఇప్పుడు స్థానపురుష న్యాయంలో అక్కడ స్తంభం ఉంది సరేనా సడన్గా మసక చీకటిలో ఒక మనిషి కనపడ్డాడు అంటే అర్థం ఉంది సామ్యం మనిషి కూడా అంత ఎత్తు ఉంటాడు ఒకవేళ సపోజ్ అదే గనక కొయ్య దొంగ పదిహేను అడుగులు ఉండుంటే వాడు దొంగ కింద ఊహించడు కరెక్ట్గా ఫైవ్ పాయింట్ సిక్స్లో కనపడుతున్నాడు ఫైవ్ పాయింట్ ఫోర్లో కనపడుతున్నాడు కనుక అది ఓహో మనిషిని కూడా ఇట్లా చూసిన్నాడు కనుక ఆ సైజులో ఏదో సామ్యం అదే రజ్జు సర్పవత అన్నాడు అనుకోండి రజ్జు సర్పవత్ కాబట్టి త్రాడులో పాము చూసినప్పుడు కొద్దిగా సామ్యం ఉందా లేదా దానికి ఎందువల్ల తెలుసా అది ఇది ఒకే విధంగా కనపడతా ఉంది సామ్యం ఉంది రజ్జు సర్పంలో ఓహో ఇది త్రాడు పాము కూడా అట్లాగే ఉంటుంది అని అదే మొన్న మనం చూచాను చూసారా సుక్తిగా రచిత భ్రాంతి ముత్య చిప్పలో రచితం చూసాం వెండి చూచాం దానికి కూడాను సామ్యం ఉంది ఎందుకు సామ్యం ఉందంటే వెండి కూడాను తెల్లగా మెరుస్తూ ఉంటుంది ముత్తిపు చెప్పు కూడా అట్లా మెరుస్తూ ఉంది కాబట్టి త్రాడు ఏ విధంగా అయితే ఉందో సర్పం కూడా ఆ విధంగా కనపడుతుంది కాబట్టి రజు సర్పవతని సూచన లేదు సుక్తిగా రజితం అని సూచన ఈ రెండిట్లో కూడాను కొద్దిగా మనకు సామ్యం కనపడతా ఉంది ఇది తెల్లగా ఉంది అది తెల్లగా ఉంది అది తెల్లగా ఉంది ఇది తెల్లగా ఉంది అందువల్ల పర్వాలేదండి అని చెప్పచ్చు కాకపోతే ఇప్పుడు మనం చూసినట్టుగా భానుకరే యద్వత్వో ఎత్వ అంటే ఎండమావికి నీటికి సామ్యం ఎక్కడుంది ఉందే లేదు నేను అనుకున్నాను ఉంటుందని ఎక్కడుంది లేదు ప్రపంచానికి పరమాత్మకు సామ్యం ఎక్కడుంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కదా తదేశాభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నావు కదా అలాంటప్పుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మైనటువంటి పరమేశ్వరుడు ఎక్కడ ప్రపంచం ఎక్కడ ప్రపంచంలో ఉండేటువంటి పరిమితం ఎక్కడా దీనికి దానికి సామ్యం ఎక్కడిని కనపడతా ఉంది కనుక యథావ్యోంని నీలత్వం యథావ్యో నీల యథానీరం యథానీరం మరుస్తలే ఎడాది ఇది అపరుక్షానుభూతి చారులు వారు వ్యోమిని ఆకాశం ఏదైతే ఉందో యథావ్యోమిని నీలత్వం ఆకాశంలో నీలివర్ణం ఆకాశంలో నీలివర్ణం స్కైఈ బ్లూ అంటావు ఎవడేసాడు అక్కడ బ్లూ అసలు ఉందే ఆకాశంలో నీలివర్ణం ఉందే ఎక్కడికైతే నీ చూపు అక్కడ కనపడతా నీలివర్ణం ఆకాశం అంటే ఏంటి అవకాశం ఇచ్చేది అవకాశ పదార్థులు ఆకాశ ఇదేమిటి ఆకాశం కదా ఇక్కడ ఉందా నీకు నీలివర్ణం బ్లూ ఉంది ఇక్కడ అక్కడ ఉందే యాభై అడుగుల్లో కనపడుతుందే లే ఎక్కడికైతే నీ చూపు పోయి ఇంకా పోలేక ఆగిపోతా ఉందో అక్కడ నీలి వర్ణం నీకు కనపడతా ఉంది ఎందుకంటే అనంతం కనుక ఇంకా నువ్వు చూపు ఎక్కడికైతే పోలేదో అక్కడ నీలి వర్ణం కనపడుతుంది కానీ ఆకాశంలో బ్లూనెస్ లేదు నీలి వర్ణం అనేటువంటిది లేదు యథా వ్యోమిని నిలత్వం ఆకాశంలో ఏ విధంగా అయితే నీలత్వాన్ని కనపడుతుందో యథా నీరం మరుస్థలి స్థలి ఎడారిలో ఎట్లాగైతే నీళ్లు కనపడుతూ ఉన్నాయో పురుషత్వం తధా స్థానవు ఇప్పుడే చూసాం కదా స్థాన పురుష న్యాయం పురుషత్వం యథా స్థానవు తద్వత్ జీవత్వం ఆత్మని తద్వత్ జీవత్వం ఆత్మని ఆకాశంలో నీలి రంగు ఏ విధంగా అయితే కనిపిస్తూ ఉందో ఎడారిలో నీళ్ళు ఎలాగైతే తెలుస్తూ ఉన్నావో స్థానంలో పురుషుడు ఏ విధంగా అయితే గోచరిస్తూ ఉన్నాడు జీవత్వం ఆత్మని చిదాత్మని తధా జీవత్వం చిదాత్మని జ్ఞానం జ్ఞానాత్మ జ్ఞానస్వరూపం అనేటువంటి ఆత్మలో ఇలా కనిపిస్తూ ఉన్నాయి అన్నప్పుడు స్వామిజీ ఇక్కడ సామ్యం గోచరించడం లేదు స్వామిజీ వీటికి సామ్యం ఉంది ఇప్పుడు రద్దు సర్ప ఏ సామ్యం తెలుసా ఇప్పుడు రద్దు సర్పవత అన్నారు ఆకార సామ్యం ఆకార సామ్యం అంటే త్రాడు ఒకే విధంగా ఉంటుంది పాము ఒకే విధంగా ఉంటుంది కనుక కాబట్టి ఆకారాన్ని చూచినప్పుడు మసక చీకటిలో త్రాడును పాము అనుకునేటువంటి ప్రమాదం ఉంది గనక ఆకారంలో రెంటికి సామ్యం ఉంది గనక ఆకార సామ్యం ఉండడం చేత రజ్జు సర్పవత్ ప్రకాశ సామ్యం ఉండడం చేత సుప్తిగా రచితం కాబట్టి ముత్యపు చెప్పలో వెండి కనిపించిందంటే ప్రకాశ సామ్యం వెండి తెల్లగా ప్రకాశిస్తూ ఉంది ముత్యపు చెప్ప కూడాను అలాగే ప్రకాశిస్తూ ఉంది ఇది ప్రకాశ స్వామ్య సామ్యం అది ఆకార సామ్యం కానీ స్వామీజీ ఆకాశానికి నీలివర్ణానికి సామ్యం ఎక్కడి నుంచి వచ్చింది మరు స్థలానికి ఎడారికి నీటికి ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ కూడా ఇదిగో చూడు భ్రాంత్య అందుకు చెప్తున్నాను భ్రమకు భ్రాంతికి సామ్యం ఎందుక శంకరాలు ఆయన వర్షనిది భ్రమకు సామ్యం ఎందుకు సామ్యం ఉన్న చోట భ్రమ కలగచ్చు ఇది లాజిక్ సామ్యం ఉన్న చోట భ్రమ కలగచ్చు ఎందువల్ల ఆకార సామ్యం ఉంది గనక రజు భ్రాంతి ప్రకాశ సామ్యం ఉంది గనక శక్తిగా భ్రాంతి ఇది ప్రకాశిస్తుంది అది ప్రకాశిస్తుంది సామ్యం ఉంది సామ్యం ఉండేటువంటి చోట భ్రాంతి కలగచ్చు కానీ భ్రాంతి కలగడానికి సామ్యం ఎందుకు అన్నాడు జోటే భ్రాంతి కలగడానికి సామ్యం అవసరం లేదు ఎందుకని ఏ సామ్యం లేకపోయినా కలగడమే భ్రాంతి దానికి లాజిక్ ఏంటి మళ్ళీ అజ్ఞానానికి లాజిక్ ఏముంది భ్రమైతే లాజిక్ ఇది భ్రమ సార్ అందువల్ల దీనికి ఏ విధమైనటువంటి సామ్యం అవసరం లేదు ఎందువల్ల భ్రాంతి ఏం భ్రాంతి దిగ్భ్రాంతి కనెక్షన్ ఏం భ్రాంతి దిగ్భ్రాంతి ఈ పదాలన్నీ వాడతా ఉంటారు మనం అబ్బా నేను అది దిగ్భ్రాంతి చెంది అనండి ఈ మాట్లాడినప్పుడుకి అర్థం తెలియదు ఏంటి దిగ్భ్రాంతి అంటే అబ్బా మా ఆవిడ పులిహోర చేసింది తింటా ఉంటే దిగ్భ్రాంతి ఎవరే దానికి దీనికి ఏమన్నా ఇంగ్లీష్లో ఫ్యాంటాస్టిక్ లాగా అన్నిటికీ ఫ్యాంటాస్టిక్ అవుట్ చేసిన ఫ్యాంటాస్టిక్ సెంచరీ కొట్టిన ఫ్యాంటాస్టిక్ సరేనా కొన్ని అట్లుంటాయి పదాలు ఇప్పుడు దిగ్భ్రాంతి విభ్రాంతి భ్రాంతి ఏంటండి అది తత్వస్వరూపానుభవాత్ ఉత్పన్నం జ్ఞానమంజస అహం మమేతి చా జ్ఞానం బాధతే దిగ్భ్రమాదివత్ కాబట్టి భ్రాంతి దిగ్భ్రాంతి భ్రాంతి దిగ్భ్రాంతి ఇది ఒక అందమైంది అంటే దిగ్భ్రాంతి అంటే రెండు పదాలు ఉండే చూడండి దిగ్భ్రాంతి ఒక పదం కాదు ఒక పదం వాడినప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఎంత వస్తుంది దిక్ భ్రాంతి దిగ్భ్రాంతి దిగ్భ్రమ దిగ్భ్రాంతి దిగ్భ్రమ దివత్ దిగ్భ్రమ దిక్ భ్రమ దిగ్భ్రమ సంధి తత్వస్వవా తరూపా అనుభవాత్ ఉత్పం ఎదుపన అంజసా అహం మమేతి మేతి అజ్ఞానం మంజసా బాధతే కథం దిగ్భ్రమాదివత్ ఎక్సాపల్ తత్వస్వరూపానుభవాత్యన ఇప్పుడు మనం చూసాం చూసారా మూడు రోజులు చెప్పుకున్నాం శ్రవణం దేనికి శ్రవణం గురుముఖత ఉన్న విషయాని సంబంధించిన జ్ఞానం కనుక ప్రమాకరణం ప్రమాణం కనుక శ్రవణం చేసాం శ్రవణంతోనే మనకు జ్ఞానం వచ్చేయాలి రాకపోవడానికి కారణం ఏంటి సందేహాలు ఉన్నాయేదో ఆ సందేహ నివృత్తి కోసంగా మననాం కాబట్టి తత్వం కోసం కేవలం జ్ఞానమే జ్ఞానం కోసం కేవలం శ్రవణమే శ్రవణమే వా జ్ఞానం తరువాత సందేహాలు ఉంటే సందేహ నివృత్తి అర్థం మనను తరువాత ప్రతిబంధక నివృత్తి అర్థం నిధిధ్యాసనం క్లియర్గా ఉంది ఇప్పుడు మీకు ఈ నిధిధ్యాసనం చేసిన తరువాత మన చూచామా లేదా ఆ ఏం జరిగింది దృశ్యానవిద్ధ సవికల్పం శబ్దాను విద్ద సవికల్పం కాబట్టి నీ మనసులో నుంచి ఏవి భావాలైతే కలుగుతున్నాయో కామమైన క్రోధమైన మోహమైన సంకల్పాలైనా వికల్పాలైనా ఏవైతే కలుస్తున్నాయో దృశ్యతే నువ్వు దాన్ని చూస్తూ ఉన్నావు సాక్షి స్వరూపంగా సాక్షి స్వరూపత్వాత నువ్వు దాన్ని దర్శిస్తూ ఉన్నావు కాబట్టి అవి ఏవి నువ్వు కావు అట్లాగే బాహ్యంలో నుంచి శబ్దాదయ శబ్దాదులు వచ్చినప్పటికి కూడాను అవి కూడా సరోవరంలో పడినటువంటి వాన వాన చినుకల్లాగా అవన్నీ కూడా నీలో పడిపోతూ ఉన్నాయి తద్్రూపం అయిపోతూ ఉన్నాయి కాబట్టి నిన్ను ఏవి కదిలించలేకపోతున్నాయి అటు ఆంతర్యంలో ఉండేటువంటి దృశ్యాలకి బాహ్యం నుంచి వచ్చేటువంటి శబ్దాదులకి నువ్వు సాక్షి స్వరూపంగా ఉన్నావు ఇది స్థిరపడిపోయావు అక్కడ ఎక్కడ నిధిధ్యాసలు అది స్వరూప అనుభవం యాక్చువల్గా అనుభవం కాదు ఇంకా ఊరికా మాట అనాలా అనుభూతి అనుభవం కాదు అనుభూతి అనుభవం అంటే మళ్ళీ తిరుపతి కదా అక్కడ త్రిపుడు లేదు కదా నీవే ఉన్నావు కదా అవి లయించిపోతూ ఉన్నాయి నీకు నీవుగా ఉన్నాయో కనుక తత్వా తత్వస్వరూపానుభవాత్ తత్వస్య స్వరూప అనుభవాత్ తత్వస్వరూపస్య అనుభవాత్ అనుభవాత్ ఇక్కడేంటి అనుభవాత్ అంటే అనుభవం తీసుకోవడానికి లేదు దర్శనాత్ అనుభవాత్ మీన్స్ దర్శనాత్ తస్వదర్శనా ఉత్పం జనితర తస్వ అనుభవాత్ ఉత్పం ఎత్ జనం జ్ఞానమంజసా జ్ఞానం అంజసత్పం జ్ఞానం ఎట్ల ఉత్పన్నమది తమసి వాక్యాధన గురువు బోధించాడు కదా తత్వమసి నీవే ఆత్మని బోధించాడు కదా కాబట్టి ఎప్పుడైతే అలా బోధించడం జరిగిందో ఇక్కడ ఉత్పన్నం జ్ఞానం యాత్ ఉత్పన్నం జ్ఞానం వాక్య ఉత్పన్నం జ్ఞానం వాక్యాన్ని విచారించడం వల్ల మహావాక్య విచారం వల్ల ఏదైతే జరిగిందో ఉత్పన్నం జనితం జ్ఞానం ఆ వృత్తి పుడుతూ ఉంది కదా ఉత్పన్నం పుడుతూ ఉంది అది అహం మమ ఇతి చ అజ్ఞానం అహం మమేతి చాజ్ఞానం అహం మమ ఇది చ అజ్ఞానం కాబట్టి అహం నేను మమ నాది అనేటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో అదాని బాధతే నివృత్తి చేస్తూ ఉంది ఎప్పుడు సార్ ఎప్పుడు నివృత్తి చేస్తుంది అంజస్ అట్వాన్స్ ఎమ్మీడియట్లీ ఇప్పుడే నవ్ ఇట్ సెల్ఫ్ అహం మమ ఇది అజ్ఞానం ఈ అజ్ఞానం ఏంటో తెలుసా అహం మమ అహం భావం మమం భావం మమ కారం అహం భావం మమ కారం మమ కారం అహం ఇదిగో నేను నేను అంటే మళ్ళీ దేహం దేహరూపేణా అహమస్మి తుచారా అహం ఎప్పుడైతే అహం అన్నాడో దేహం అని అర్థం దీనికి సంబంధించిందంత మమ దీనికి సంబంధించిందంత మమ కాబట్టి దేహాభిమానం అహం అహం పండిత అహం పండి కోన్ హోతు సార్ అహం పండిత పండితోహం అయిపోయింది అక్కడ పండితోహం అని ఎప్పుడైతే పామరోసి అని అర్థం అహం పండిత థం పామర ఇది అది రెండు చూచాడు కదా ద్వైతం దృశ్యతే ద్వైతాన్ని చూచాడు కదా అద్వైత జ్ఞానం లేదు అద్వైత జ్ఞానం లేడు కదా అగ్ని అది కాబట్టి దేహం నేను అనుకున్నాడనుకో ఇక అన్నీ కలిసి వస్తాయి దేహానికి సంబంధించిన లక్షణాలన్నీ ఆయన వేసుకుని మాట్లాడుతూ ఉంటాడు అహం పండిత పండితోహం అది దేహ సంబంధం అయితే మమకారం అదేమో అహం భావం దేహభావం ఇది మమకారం ఏమిటి మమకారం మమ గృహం ఇది మమధనం ఇది నాది నాది నాది నాది మమూర్చీ ఇది నాది కాబట్టి నేను అహం నాది మమ అహం మమేతి చె అజ్ఞానం కాబట్టి అహం ఇది నేను అనేది మమ ఇది సా జీవత అదే జీవత్వం అంటే ఇంకేం లేదు సరేనా అహం మమ ఎక్కడైతే ఉందో అక్కడ అజ్ఞానం ఉంది దేనికి సంబంధించిన అజ్ఞానం ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఉన్నప్పుడు ఏమనుకుంటాడు తాను ఆత్మను అనుకోలేడు ఆత్మను అనుకోలేకపోతే ఏమనుకుంటాడు జీవుడు అని అనుకుంటాడు జీవత్వం అనుకుంటుంది ఆ జీవత్వం ఏదైతే ఉందో సా జీవిత బాధితే అది బాధతే బాధ్యత భవతి అజ్ఞానం ఏదైతే ఉందో నేననేటువంటి అహంభావం నాదనేటువంటి మమకారం వీటి ఏర్పడినటువంటి జీవత్వం ఏదైతే ఉందో సా జీవత బాధిత భవతి అది సంపూర్ణంగా పోతూ ఉంది ఎలా పోతూ ఉందండి అది తత్వస్వరూపానుభవాత్ తత్వస్వరూప దర్శనాత్ ఏదో ఉత్పన్నం జ్ఞానం చూసారా ఆ తత్వస్వరూపం నీకు అక్కడ జ్ఞానం కలుగుతుంది జ్ఞానవృత్తి పుడుతూ అహం బ్రహ్మాస్మి అని అది నేను నాది అనేది కొట్టేస్తుంది ఎందుకంటే అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మే అయ్యి ఉన్నాను కనుక ఆ బ్రహ్మం సత్యం జ్ఞానం అనంతం గనక ఇక నాది ఏమిటి నాది ఖాళీదేంటి దట్స్ ద పాయింట్ ఇది నాది అనాలంటే నాది కానిది ఒకటి ఉండాలి నేను అని అంటే నీకన్నా వేరుగా నేను ఉండాలి అది తర్వాత వస్తుంది ఇప్పుడు ఇప్పుడే చూస్తాం ఈరోజు చూస్తాం ప్లేస్ సరేనా ఇంక దానికే పోతున్నాను కాబట్టి నేను అని అన్నానంటే నిన్ను గుర్తించాలి మళ్ళీ నువ్వు నాకన్నా వేరుగా లేవు అనేది ఆత్మజ్ఞానం నాది అని అన్నానంటే ప్రత్యేకంగా ఏదో ఉందని అర్థం దానికి ఒక లొకేషన్ కావాలి పెట్టుకోవడానికి బీరువా కావాలి లేదంటే బ్యాంకు కావాలి అంతా నాది ఎందుకని అంతట్లో నేనే ఉన్నా వస్తాడు అంతట్లో నేను అది ఆత్మస్వరూపం అంటే కాబట్టి అంతటా నేనే ఉండేటప్పుడు అంత నాలోనే ఉండేటప్పుడు నేను అని ప్రత్యేకంగా పలకలేను నాదేని ప్రత్యేకంగా పలకలేను అలా పలికాను అని అంటే మాత్రం నాలో అజ్ఞానం ఉంది ఆ అజ్ఞానమే జీవత్వం బ్రహ్మణి బాగా అర్థం చేసుకోండి కనుక ఇప్పుడు అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మమే అయ్యున్నాను అనేటువంటి జ్ఞాన వృత్తి నీలో ఎప్పుడైతే పుట్టిందో ఉత్పన్నం జ్ఞానం ఇది అహం అమేతిచ అజ్ఞానం అంజస వెంటనే బాధతే దాన్ని నివృత్తి చేస్తుంది నివర్తయతి నివర్తయతి కథం దిగ్భ్రమాధిపత్ దిగ్భ్రమాధిపత్ దిగ్భ్రమాధిపత్ ఈ దిగ్భ్రమ రకరకాలుగా చెప్తారు అసలు వాస్తవంగా చెప్పాలంటే దిగ్భ్రమ చీకట్లోనే కలిగేది ఇప్పుడు కొందరు అనొచ్చు ఇప్పుడు ఉదాహరణకి అరణ్యాల్లో పోతూ ఉంటాడు అది చెప్తాడు ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్తే ఎక్కడైనా దిగ్భ్రమాధిపతి అని వచ్చింది శాస్త్రంలో కొందరు అలా చెప్తూ ఉంటారు నాయన అరణ్యంలో పోతున్నాడు దారికి అనిపించలేదు దిక్కులు తెలియలేదు భ్రమతో భ్రాంతితో ఎటుపోవాలి మా ఊరికి అని అనుకుంటున్నాడు కారణం దిగ్భ్రమ దిక్కులు తెలియనటువంటి భ్రమ లే కుదరదు ఎందుకని తెలుసా వాడికి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు కదా సూర్యుడు ఉన్నప్పుడు టైం తెలిసిపోతూ ఉంటుంది తెలీదు నన్ను తీసుకెళ్ళిన మేడ చెట్టు కింద కూర్చోబెట్టు తెలియని చోట చెప్తానో ఇప్పుడు ఎంత అయింది స్వామీజీ వాచ్ అవసరం లేదు మనం ఇలా చూసి చెప్పేస్తాం అంతా అదే కదా కాబట్టి సూర్యుడు ఉదయిస్తున్నాడు అనుకోండి ఆ ఉదయించే దిక్కేది ఇది తూర్పు అని నీకు తెలిసిందనుకో ఆపోజిట్ ఏంటి ఎందు ఇట్లా చెప్తా మరి సరేనా పడమరకు లెఫ్ట్ ఉండేది అమ్మా ఉత్తరమా రైటు దక్షిణము అది కాబట్టి దిగ్భ్రమ అనేది ఎప్పుడు వస్తుందంటే పాత్రులే వస్తుంది ఇప్పుడు అర్థమైంది మీకు కదా అలాగే దిక్కులు ఎట్లా తిరిగి ఉండా పోతాయి ఇప్పుడు వాడు అక్కడ ఉన్నాడు ఇప్పుడు అక్కడ అరణ్య చేరిపోయినాడు సూర్యాస్తమయం అవుతా ఉంది సూర్యాస్తమయం ఏమైపోతా ఇట్లా అవుతుంది అనుకోండి ఇటు కాకుండా ఇటు అవుతుంది మనకి ఇట్లా అవుతుందేమో ఇస్ ఇటు అవుతుంది వాడికి అప్పుడు ఇటు చూస్తాడు సూర్యాస్తమయం ఇక్కడ అవుతుంది కనుక దిస్ ఈస్ ఈస్ట్ ఏంటి ఈస్ట్ దిస్ దిస్ ఈస్ట్ ఈస్ దేర్ దట్ ఈస్ ఈస్ట్ ఎప్పుడైతే ఇక్కడ వాడికి సూర్యాస్తమయం కనిపించిందో ఇది వెస్ట్ కనుక పశ్చిమం కనుక తూర్పు దానికి ఎదురుగా ఉంది ఈ తూర్పు పడమర తెలిసినప్పుడు ఉత్తర దక్షిణ తెలియలే అంతే కనుక దిగ్భ్రమ ఎప్పుడు జరుగుతుందంటే దిక్కులు తెలియకుండా పోయేది రాత్రిపూటే రాత్రిపూటే అందువల్ల రాత్రిపూట ప్రయాణం చేసేటువంటి వాడు వాడి దగ్గర లైట్ లేకపోతే అది కూడా అమావాస్య అయితే వాడి అదృష్టం ఎటు పోవాలని అర్థం కానప్పుడు వాడు ఇటుంటి పోతూ ఉంటాడు మధ్య మధ్యలో వాడికి ఆలోచనలు ఉంటాయి నేను పోయేది కరెక్ట్ పాతా కాదా ఇప్పుడు టీవీలో మాట్లాడేవాడికి ఎక్కువ శాతం అదే కదా వాళ్ళని చూడండి మీతో మాట్లాడతా వాళ్ళు చెప్పే చెప్పేవాడు చెప్పచ్చు చెప్పడు మధ్యలో ఇది తెలుసా అసలు ఏం చెప్తున్నానో వాడికి అర్థం అదే ఆట మనిషితో చెప్పేటప్పుడు చూసి మాట్లాడాలి కానీ ధ్యానమా ధ్యానమైతే లోపలిపో ఇక్కడేం పని ఉపన్యాసం అనేది ఉపన్యాసం చెప్తావా ధ్యానం చేస్తావా ధ్యానం చేస్తే ఉపన్యాసం చెప్పేది ఎట్లా ఎందుకని అంటే దిగ్భ్రమ రాత్రి చీకట్లో పోతూ ఉంటాడు కదా అందుకని ప్రయాణమేమో చేస్తూ ఉంటాడు ఏమో నేను పోవాల్సిందేమో పశ్చిమ దిక్కు రాత్రి పోతూ ఉన్నాను ఎటు పోతున్నాను మళ్ళీ తూర్పుగా పోతూ ఉన్నానేమో ఇది బాధ ఈ దిగ్భ్రమ వాడికి ఎప్పుడు పోతుందంటే సూర్యోదయంతో పోతుంది సూర్యోదయం కాగానే వాడికి దిక్కులు తెలిసిపోతాయి అబ్బా తూర్పు అబ్బా పడమర అంతే ఎట్ట కట్ట కట్ట కట్టగ్భ్రమ ఎప్పుడంటే చీకటిలోనే వెలుగు రాగానే కదా వీడు రాత్రి చీకటిలో ఎంతసేపు తిరిగాడు ఎనిమిది గంటలు కదా ఇప్పుడు సూర్యోదయం కాగానే వాడి తూర్పు తెలిసి లేక ఆ దిగ్భ్రమ కనీసం ఒక గంటలన్నా కంటిన్యూ అవుతుంది ఎనిమిది గంటలు చీకట్లో ఉన్నాడు కదా మరి వెలుగులో ఎంతకాలం ఉండాలి అంజసాడియట్లీ లైట్ వచ్చిందే సూర్యోదయం అయిందే ఇక దిగ్భ్రమా లేదు నీకు వెంటనే అట్లాగే తత్వస్వరూప అనుభవాత్ దర్శనాత్ ఉత్పన్నం జ్ఞానం అది అహం మమ ఇది అజ్ఞానం అంజసా బాధతే బాధిత భవతి వెంటనే పోగొట్టేస్తుంది ఎట్లాగైతే సూర్యోదయంతో కూడా దిగ్భ్రమ పోయిందో అట్లాగే జ్ఞానం జ్ఞానోత్పన్నం జరిగింది అంటే మాత్రం వెంటనే నేను నాదనేటువంటి అజ్ఞానం సమూలంగా పోతుంది కాదు దిగ్భ్రమాధివత్ సమ్యక్ విజ్ఞానవాన్ యోగి స్వాత్మన్యే వాఖిలం జగత్ ఈక్షుషాయి సమ్య విజ్ఞాన యోగి జ్ఞానవాన్ యోగి స్వాత్మని ఏ అఖిలం జగత్ స్థితం అఖిలం స్థితం సమ్యక్ విజ్ఞానవాన్ యోగి ఎవరతను తత్వ తత్వస్వరూప అనుభవాత్ ఉత్పన్నం జ్ఞానం ఎవరికో దర్శనాత్ సరేనా నిధిధ్యాసలో స్థిరపడినటువంటి మహాయోగి ఉండాడే మొన్న చూచి అని చూసారా అతడు విజ్ఞానవాన్ జ్ఞానవాన్ విజ్ఞానవాన్ సమ్యక్ విజ్ఞానవాన్ ఇక రెండవ కల్తీ లేదు ఆయన జ్ఞానంలో కల్తీ లేదు అటువంటి జ్ఞానం అటువంటి యోగి స్వాత్మన్ ఏవా జగత్ స్వాత్మని ఏవా జగత్ అకిలం జగత్ ఈ సమస్త ప్రపంచాన్ని ఈక్షతే చూస్తాడు ఎలా తెలుసా స్వాత్మని ఏవా తన ఆత్మయందే స్వాత్మని ఏవా తన ఆత్మయందే ఇక అంతే స్వామిజీ ఈ ప్రపంచమంతా తన ఆత్మలోనేనా ఎగ్జాక్ట్లీ అంతే ఎట్లా సాధ్యం అది ఇది చిన్నది కదా అది పెద్దది కదా ఎంత విశాలమైన ప్రపంచం కదా తను ఎంత మాత్రం ఉన్నాడు స్వామీజీ అంతర్ ఇక్కడే ఉన్నాడు కదా ఇదే కదా ఆత్మ అంటే అది అభిప్రాయం నేను ఈ దేహంలో ఉన్నాను నా దేహంలో కూడా ఉన్నావు బయట కూడా ఉన్నావు అంతర్బహిష్య తత్సర్వం అది తమాష అందువల్ల అఖిలం జగత్ స్వాత్మని ఏవ ఈక్షతే ప్రపంచాన్ని తనలోనే చూస్తూ ఉన్నాడు అంతేకాదు ఏకంచ సర్వం ఆత్మానం ఈక్షతే తనను సమస్తంలో చూస్తూ ఉన్నాడు సమస్తాన్ని తనలో చూస్తూ ఉన్నాడు ఆత్మని ఏవ అకిలం జగత్ ఈక్షతే అట్లాగే ఆత్మానం తన ఆత్మ ఏదైతే ఉందో దానిని స్వాత్మానం సర్వం స్వాత్మానం ఈక్షతే సర్వం స్వాత్మని ఈక్షతే సర్వం స్వాత్మానం ఈక్షతే జ్ఞాన చుట్టాడు తనను అంతటా దర్శిస్తూనే ఉన్నాడు అన్నిటిలో అన్నిటినీ తనలోనే దర్శిస్తూ ఉన్నాడు చూడండి ఎక్కడికి వచ్చేసిందో స్వరూపానుభవ దర్శనాథ్ ఉత్పన్నం జ్ఞానం దిగ్భ్రాంతిని పోగొట్టేసిన తర్వాత ఆత్మని ఈక్షతే అది నాయన ఆత్మని ఈక్షతే అంటే స్వాత్మని అఖిలం జగత్ ఈక్షతే దిస్ ఈస్ వన్ థింగ్ ఆత్మానం ఈక్షతే ఆత్మానం సర్వం ఏకంచ ఈక్షతే తన ఆత్మే సమస్తంగా ఒకటిగానే చూస్తూ ఉన్నాడు ఇక్కడ అనేకం కనిపిస్తూ ఉండినా కూడాను అంతా తనుగానే చూస్తూ ఉన్నాడు అక్కడ ఏదైతే కనిపిస్తూ అది తనలోనే ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాడు తనలోనే అంటే మీకు ఎక్కడ వస్తుంది అనే డౌట్ ఈ దేహంలో తను కాదు అంతటా తానే ఉండేటప్పుడు అంతటా తనలోనే ఉంది ఉన్నదంతా తానే ఉన్నదంతా తానే ఏమున్నదని చెబుతున్నావో చెప్పు అది తానే దేనిలో ఉందని చెబుతున్నావో చెప్పు తానే ఏదిగా ఉందని చెప్తున్నావో చెప్పు అది తానే ఇది కంటితో ఈక్షతే కాదు సార్ జ్ఞాన చక్షుష జ్ఞాన చక్షుష జ్ఞాన నేత్రతో ఈ విధంగా దర్శించడం అది ప్రధానమైనటువంటి విషయం కాబట్టి జ్ఞానవాన్ విజ్ఞానవాన్ యోగి సర్వం ఆత్మని ఈక్షతే ఎవరికైతే ఈ జ్ఞానం కలుగుతుందో అందరూ తనలోనే ఉన్నటువంటి భావన కలుగుతుంది సర్వం ఆత్మని కథం ఈక్షతే స్వామీజీ తనలో అందరినీ చూసేది ఎట్లా స్వామీజీ ప్రపంచమంతా తనలో ఎట్లా స్వామీజీ చూసేది కథం ఈక్షతే ఆత్మైవేదం జగత్ సర్వం వచ్చిపోయారా ఆత్మ ఏవం జగత్ సర్వం ఈ ప్రపంచమంతా కూడా ఆత్మే ఇక్కడ నీకు అనేకం కనిపిస్తూ ఉండిన ఆత్మే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి లెక్తిగా పోకుండా ఒక చెప్తాను నీ కళలో కనిపించేది నువ్వే కదా అంతే సింపుల్ స్వప్నంలో నీ కలలో అనేకం కనిపించాయి వాళ్ళందరూ నీకన్నా వేరుగా ఉండరా కలగనేవాడి కన్నా కలలో కనిపించిన దృశ్యాలు వేరుగా ఉన్నాయా స్వప్న ద్రష్ట నీవు స్వప్నంలో కనిపించిన దృశ్యాలన్నీ నీకన్నా వేరుగా లేవు అట్లా జాగ్రత్తలు కూడాను ఎవడైతే ద్రష్టగా ఉన్నాడో స్వప్నం నుంచి మేల్కున్న తర్వాత స్వప్నంలో ఉన్నవన్నీ కూడాను దృశ్యాలు తనకన్నా వేరు గాదని ఎట్లాగైతే తెలుసుకుంటూ ఉన్నాడో జ్ఞానం కలిగిన తర్వాత ఆత్మ జ్ఞానం కలిగిన తర్వాత ఈ సమస్తం తనకన్నా అన్యం కాదని తెలుసుకుంటున్నాడు ఎందుకని ఆత్మ సత్యం సద్రూపేణ అహం సదాస్మి క్లియర్ సద్రూపేణా అహంసదాస్మి నేను సత్వ సద్రూపంగా ఉన్నాను ఇప్పుడేంటి అన్నీ అఖిలం అంటే కనిపించే రూపాలు ఇవి కనిపిస్తున్నాయి కదా పోతున్నాయి కదా మళ్ళీ కనిపిస్తున్నాయి కదా మళ్ళీ పోతున్నాయి కదా పరిణామం చెందుతున్నాయి కదా నశించిపోతున్నాయి కదా ఇవి వచ్చి పోతూ ఉండడానికి ఆధారమైంది ఏదో తత్ అహమేవా అతి పాయింట్ అనేకమైన సినిమాలు చూస్తూ ఉంటావు నువ్వు తెర ఒక్కటే సార్ ఆ తెర మీదనే అన్నీ నీ మనోఫలకం మీదనే స్వప్నాలన్నీ తెర మీదనే నీకు బొమ్మలన్నీ బొమ్మలు మారిపోతూ ఉంటాయి తెర స్థిరంగా ఉంటాయి అలలు కదులుతూ ఉంటాయి అలలు పోతూ ఉంటాయి ప్రతి అలలో సముద్రమే వ్యాపించి ఉంది అల సముద్రం కన్నా వేరు కాలేదు అలలు ఎక్కడున్నాయి సముద్రంలో సముద్రం ఎక్కడుంది అలలో ఉంది ప్రతి అలలో ఉంది కాబట్టి నువ్వు ఎక్కడున్నావు అంతటా ఉన్నాను అంతటా ఎక్కడుంది నాలోనే ఉంది క్లియర్ కదా స్వప్నంలో ఏ వస్తువులో నువ్వు ఉన్నావు అన్ని వస్తువులు నేనున్నాను స్వప్నంలో ఉన్న వస్తువులన్నీ ఎవరిలో ఉన్నాయి నాలోనే ఉన్నాయి స్వప్నద్రష్ట నాకన్నాణ్యంగా లేవు కనుక సమ్యక్ విజ్ఞానవాన్ యోగి స్వాత్మని ఏవా అఖిలం జగత్ ఈక్షతే ఏకం సర్వం ఆత్మానం ఎందుకని ఆత్మ ఏవా ఇదం జగత్ సర్వం ఆత్మ ఏవా ఇదం జగత్ సర్వం నేనెవరు నేను ఆత్మే కదా నేను ఆత్మే కదా దం సర్వం అహమస్మి ఇదం సర్వం అహమస్మి ఆత్మై వేదం జగత్సర్వం ఈ సమస్తము ఆత్మే మరి నేనెవరు నేను ఆత్మ కదా నేనే ఆత్మ కాబట్టి ఇదం సర్వం అహమస్మి నేనుగానే ఉన్నాను కాబట్టి సర్వం స్వాత్మానం ఈక్షతేవాత్మని ఈక్షతే అన్నిటినీ తనలోనే చూసుకుంటూ ఉన్నాడు తను అన్ని చోట్ల ఉన్నాడు ఇది కాబట్టి చూడండి అన్ని తనలోనే చూసుకున్నప్పుడు నిర్విశేషాత్మ అన్నిటిలో తనను చూస్తూ పోతే విశేష ఆత్మ రెండు తనే నిర్విశేష అంటే ఏంటి విశేషం కాదే కదా చూడండి నిర్విశేష ఆత్మ నిర్విశేష ఇది కూడా అర్థం చేసుకోండి నిర్విశేష ఆత్మ నిర్విశేష ఆత్మ అంటే ఏంటో తెలుసా బంగారు ఆభరణాలు ఉన్నాయి బంగారుతో ఆభరణాలన్నీ తయారైనాయి ఆభరణాల్లో ఉన్నదంతా బంగారే మట్టితో కొండలన్నీ తయారైనవి కొండల్లో ఉన్నదంతా మట్టి పాత్రల్లో ఉన్నదంతా మట్టి మట్టి నిర్విశేషం పాత్రలు విశేషం బంగారు నిర్విశేషం విశేషం లేకుండా ఉంటుంది సరేనా ఆభరణాలు విశేషం అది ఒక విశేషం ఉన్న చోట మరొక విశేషం ఉండదు కానీ నిర్విశేషం అంతటా ఉంటుంది ద పాయింట్ బంగారు ఆభరణాలని బంగారుతోనే తయారై చేశారు కదా ఉంగరం ఉన్న చోట నెక్లెస్ లేదు నెక్లెస్ ఉన్న చోట బ్యాంగిల్ లేదు ఇదిగో అది తీసుకోనరా అంటాడు భర్త ఆవిడ ఉంగరానికి వదులు నెక్లెస్ తీసుకొస్తుంది ఎంత చెప్పు కదేనా నా తీసుకురా అంటే ఏంటి ఉంగరం ఆయన వచ్చాడు గోల్డ్ స్మిత్ ఏం చేయించుకోవాలా దాన్ని ఏదో సైజు అందుకని దాన్ని ఇమ్మంటాడు ఆవిడకేమి ఇంట్రెస్ట్ దీని మీద ఆవిడ నెక్లెస్ ఎత్తుకొని వస్తుంది సరేనా నెక్లెస్ అంటే ఇటు పోవాలా రింగ్ అంటే ఇటు పోవాలి ఈ రూమ్లోకి ఈ రూమ్లో రింగ్ ఉంది ఆ రూమ్లో నెక్లెస్ ఉంది నెక్లెస్ ఉన్న చోట రింగ్ లేదు రింగ్ ఉన్న చోట నెక్లెస్ లేదు రెండు ఉన్న చోట బంగారం ఉంది లేదా నిర్విశేష ఇది కూడా ఎందుకంటానంటే కొందరు అడుగుతారు స్వామీజీ అంతటా అన్నీ చూస్తే నేనే అంతటా అంటున్నారు కదా మీరు ఇది ఒకటినండి నేనే అంతటా ఇవన్నీ మాకు పూర్వం పూర్వపక్షాలు ఇవన్నీ ఒకప్పుడు అన్నీ నేనే అంటున్నారు కదా అవును ఈ ప్రపంచమంతా నేనే అన్నారు కదా ఇప్పుడు అవును ఇద విశ్వం అహమస్మి అన్నారు కదా అవును గేదె ఆ చెట్టు నేనేనా ఆ గేదె నేనేనా ఇది ఇది పెద్ద ప్రాబ్లం ఆ చెట్టు నేనేనా ఆ గేదె నేనేనా కొన్ని ఆ బంగారు నువ్వే అంటే ఇష్టం ఆ బండ నువ్వంటే ఇష్టం లేదు బండడు వాస్తవంగా ఎందుక తెలుసా కళలో నువ్వు కానిది ఏముంది బాబు అన్నీ నువ్వే అందువల్ల ఇది ఏదైతే ఉందో అది ఇదనేది జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేద నాస్తి అని ఇంతమంది కదా మన అందుకలే మననం మననం మననం మననే దూచాం కదా ఇదే జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేద నాస్తి అన్నీ నువ్వే జ్ఞానరూపంలో నువ్వే జ్ఞేయ రూపంలో నువ్వే జ్ఞాత నువ్వే నీ స్వప్నంలో కనిపించిన దృశ్యం నువ్వే చూచింది నువ్వే చూడబడేటువంటి జ్ఞానం కలిగితే జ్ఞానం నువ్వే నీకన్నా అన్యంగా లేదు త్రిపుటి లేదక్కడ అందువల్ల మళ్ళీ విశేషంలోకి పోయి ఇది వేరు అది వేరు కాబట్టి విశేషంలో ఇది ఉన్న చోట అది ఉండకపోవచ్చు కుండ ఉన్న చోట మూకుడు లేదు మూకుడు ఉన్న చోట కూజా లేదు కూజా ఉన్న చోట గురుగు లేదు గురుగు ఉన్న చోట పిడత ఈ నాలుగు ఉన్న చోట మట్టి ఉంది ఇది మట్టి నిర్విశేషం ఆత్మ నిర్విశేషం ఇప్పుడు అర్థమైందే అంతా ఒకేదాతో సడు బ్రహ్మ వేదం ఇదం సర్వం ఇంతెందుకు ఈశ్వర బుద్ధి అంటే ఒప్పుకున్నావు కదా నువ్వు ఈశావాస్యంగం సర్వం ఎత్తికించే జగత్యాం జగత్ అన్నప్పుడు ఇదం జగత్ సర్వం ఈశ్వర బుద్ధి ఆచ్ఛాదనీయం ఒప్పుకుంటేవి అంతా ఈశ్వరుడు సర్వం కలివిదం బ్రహ్మ ఒప్పుకున్నావా లేదా హేతుబద్ధంగా లేదా సర్వం విష్ణుమైన జగత్ ఒప్పుకున్నావా లేదా ఈశ్వరమయంచ ఒప్పుకున్నావు లేదా నువ్వే కదా ఈశ్వరుడువి అయినప్పుడు ఈశ్వరుడు మాత్రం అంతటా ఉంటాడు నేను అంతటా ఉన్నానంటావేంటి కాబట్టి నువ్వు అదే కాబట్టి సర్వం స్వాత్మానం ఈక్షతే సర్వం స్వాత్మని ఈక్షతే రెండు ఒక్కటే ఎక్కడ వస్తుందంటే అజ్ఞానిగా ఉండేటువంటి వాడికి నేను దేహం అనుకుంటాడు గనక దేహంలో ఉండేది అనుకుంటాడు కాదు ఆత్మ అయినప్పుడు సర్వాత్మభావం గనక అహం ఆత్మ సర్వాత్మ సర్వాత్మ అయినప్పుడు లొకేషన్ ఎక్కడ ఉంటుంది చెప్పండి ఆత్మకి లొకేషన్ ఎక్కడా విశేషం ఏదో దానికి లొకేషన్ కానీ నిర్విశేషానికి లొకేషన్ ఎక్కడా ఆత్మను తీసుకెళ్ళి ఎక్కడ పెడతావు చెప్పు ఆత్మను ఎక్కడ పెడతావు ఏది ఉండిన కాలంలో ఉంది ఏది ఉండిన ప్రదేశంలో ఉంది దేశము కాలము టైమ్ స్పేస్ ఏదైతే ఉన్నాయో వాటికి ఆధారమైంది ఆత్మ అధిష్టానం ఆత్మ కదా కాలానికి దేశానికి అధిష్టానం ఆత్మ కాలం ఉంటే ఆత్మ ఉంది కాలం లేదు ఆత్మ ఉంది దేశం ఉంది ఆత్మ ఉంది దేశం లేదు ఆత్మ ఉంది తెలుసుకున్నారు కదా ఇంత మీకు కుండ ఉంది మట్టి ఉంది కుండ లేదు మట్టి ఉంది ఇది కాబట్టి అయ్యా కుండలన్నీ అయ్యా కుండలన్నీ మట్టిలోనే ఉన్నాయి పో మట్టి ఎక్కడ ఉంది కుండలన్నింటిలో ఉంది మట్టి పాత్ర అన్నింటిలో మట్టి ఉంది మట్టి పాత్రలు లేకుండా మట్టిలోనే ఉండేవి కావాలంటే చూసుకో నామరూపాలు అంతే విశేషం ఏదైతే ఉందో అది నామరూపం నిర్విశేషం ఏదైతే ఉందో అది అస్థిభాతి ప్రియం అది కాబట్టి సమ్యక్ విజ్ఞానవాణి యోగి స్వాత్మని ఎవ అఖిలం ఏకంచ సర్వం ఈక్షతే జ్ఞానచక్షుష అది ఆత్మానం ఈక్షతే జ్ఞానచక్షుష ఇది మామూలు కంటితో చూసేది కాదు ఇది చర్మచక్షువులతో చూడడం కాదు జ్ఞానచక్షు అంటే ప్రత్యేకం ఏం మార్పు లేదు ప్లీజ్ ఇదే ప్రపంచం దృష్టి మారిపోయింది దృష్టి మారిపోయింది దృష్టి మారింది ఆచార్య అపరోక్ష అనుభూతి మన వేదాంతం దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్చేత్తు బ్రహ్మమయం జగత్ జగత్తు ఉంది బ్రహ్మం ఉంది దృష్టిం జ్ఞానమయం కృత్వా నీ దృష్టి ఎప్పుడైతే జ్ఞానమైపోయిందో జ్ఞానమయం అయిపోయిందో పశ్చేత్తు బ్రహ్మమయం జగత్ ఈ ప్రపంచమంతా కూడా నీకు పరమేశ్వరుని యొక్క స్వరూపంలాగా గోచరిస్తూ ఉంది క్లియర్ ఇదో ఇదే శ్లోకం గీతల సర్వభూతమాత్మానం సర్వభూతాని చాత్మని సీ నాట్ డిఫరెన్స్ ఎక్కడ పదం మరల కొద్దిగా ఏది ఫార్మేషనే సెంటెన్స్ ఫార్మేషన్లో డిఫరెన్స్ ఆత్మాతయుక్తత్మా విజ్ఞానవాన్ యోగి ఈక్షడ ఈోగయక్మా సమదర్శిన సమదర్శిన ఎక్కడ సిక్స్త్ చాప్టర్ ధ్యానం ఇక్కడ కూడా ధ్యానమే కదా నిధిధ్యాసలో వచ్చినటువంటి జ్ఞానోత్పన్నం ఉత్పన్నం జ్ఞానం ఏదో ఉత్పన్నం జ్ఞానం వాక్యోత్పన్నం జ్ఞానం అక్కడ కూడా ఏదైతే నీకు నిధిధ్యాసలో ధ్యానంలో వస్తుంది ఆరో అధ్యాయంలో సేమ్ సమ్యక్ విజ్ఞానవాన్ యోగి సమక్షండి స్వాత్మన్యవ అఖిలం జగత్ ఏకం చెమాత్మానం ఈక్షతే జ్ఞానచక్షుష సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శిర ఆరో అధ్యాయం భగవద్గీత ఓకే కాబట్టి ఈ జగత్ ఏదైతే ఉందో ఇక్కడికి కంక్లూషన్ తరువాత జీవన్ముక్తులు చేస్తాడు రేపటి నుంచి అద్భుతం సరేనా ఇంతవరకు ఇన్ని రోజులుగా అనేక కోణాల్లో నుంచి మనం చేసినటువంటి శాస్త్ర చర్చంతా ఆత్మ విషయంలో ఇక్కడికి ముగుస్తుంది నా ఉద్దేశం ఆత్మై జగత్ సర్వం ఆత్మనోన్యత్నకి మృదో స్వాత్మాత్నం ఈక్ష ఆత్మదర్శనం ఆత్మగానే దర్శించడం స్వాత్మానం సర్వం ఇక్షలాగూ ఆత్మైవేదం జగత్వం జగత్ ఆత్మయత్వం జగత్వ ఈ ప్రపంచం ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది ఆత్మకన్న అన్యమైంది కాదు ఎలాగో అస్థిభాతి ప్రియం రూపం నామ చేత అంశ పంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తత ద్వయం అంతే కాబట్టి అస్థి భాతి ప్రియం సత్వచితో ఆనందం సత్యం జ్ఞానం అనంతం నామరూపం విశేషం ఇది నిర్విశేషం ఈ అయితే ఉండేది కాబట్టి ఈ రెండు ఏవైతే ఉన్నావో దీన్ని పక్కన పెడితే నామరూపాలని అస్థి భాతి ప్రియం ఈ మూడు ఉన్నాయి చూసారా ఆద్యత్రయం మొదటచ్చేటువంటి మూడు బ్రహ్మరూపం జగద్రూపం తత ద్వయం ఆ తరువాత వచ్చేటువంటి రెండు నామ రూప జగత్తు నామరూపాలు మార్పు చెద్దుతూ ఉంటాయి వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత సత్యం కాబట్టి బ్రహ్మ జగత్ అంటే ఏదో కాదు నామరూపాలు నామరూపాలతో తాదాత్మ్యం చెందేమనుకోండి జగత్తుతో తాదాత్మ్యం చెంది అందుకని ఈ ప్రపంచంలో మనం ఎక్కడ దుఃఖపడ్డా కూడా అస్థిభాతి ప్రియానికి దుఃఖపడాం బంగారు నుంచి వచ్చేవాడికి దుఃఖం లేదు ఆభరణాలు చూస్తాడే గొలుసు నా గొలుసు నీ గొలుసు నా గొలుసు నీ గొలుసు నా గొలుసు బాగుంది నీ గొలుసు బాగలేదు అమ్మితే రెండు ఒకటే అమ్మితే రెండు ఒకటే ఆ బంగారుకు సంబంధించిన జ్ఞానం బంగారు బుద్ధి ఇది గొలుసు బుద్ధి ఇది గొలుసు బుద్ధి అది బంగారు బుద్ధి నామరూపాలకు సంబంధించింది మనం ఎక్కడ ఏడ్చినా నామరూపాలతోనే చూడండి ఏం పోయిందా నాకు డబ్బు పోయింది ధనం రూపం నామం ఇంతరా చెప్పు నా కావాల్సిన ఆయన ఫలానే చచ్చిపోయాడు రూపం నామం ఆయన అడిగిపోయాడు ఆయన ఆత్మ ఆయన ఎక్కడికి పోలేదు నువ్వే ఆయన ఆయన నువ్వు చూడండి ఎంత ఎంత ఫ్రీగా హృదయం శాంతి పడిపోతుందో చూడండి ఎందుకని తెలుసా నేను శాంతింపజేయడానికి కాదు ఇదంతా ఉన్న సత్యం ఇదే సత్యం సార్ ఇది కాబట్టి ఆత్మభేదం జగత్సర్వం ఆత్మన అన్యత్ నా కించనా ఆత్మకన్నా భిన్నంగా వేరుగా కించనన్నా అన్యత్ దానికన్నా వేరుగా ఏది లేదు రెండవ వస్తువే లేదు ఎందుకని యద్వత్ మృదో ఘటాదీని ఘటాదీని యద్వత్ మృదహ కుండలు మొదలైనటువంటి కూడాను అంటే మట్టి పాత్రలు కూడాను మట్టి ఎట్లాగైతే వేరుగా లేవో ఈ ప్రపంచం కూడాను ఆత్మకన్నా అన్యంగా లేదు కాబట్టి మట్టి పాత్రలో ఉన్నదంతా మట్టి ప్రపంచంలో ఉన్నదంతా ఆత్మే కాబట్టి స్వాత్మానం సర్వం ఈక్షతే కాబట్టి అంత ఆత్మస్వరూపంగా దర్శిస్తూ పోవడం నామరూపాలు దర్శిస్తేనే బాధ ఇప్పుడు ఓ తండ్రి చనిపోతూ వాడికి మంచి ఆస్తిచ్చిపోయాడు వాడికి వాడు కొంతకాలం అయిపోయిన తర్వాత కష్టపడ్డవాడేమో అతను అనుభవించకుండా వీడికి ఇచ్చిపోయాడు వీడు అనుభవించేశాడంతా అన్ని దురలవాట్లకి లోనయ్యాడు ఇంకా అన్నీ అమ్మేశాడు ఇంట్లో మరీ ఎక్కువైపోయింది తాకుండా ఉండలేడు ఒక్కరోజు కూడా ఒక్క క్షణం కూడా మత్తు లేకపోతే చిత్తే లే పనిచేయదు ఈ పరిస్థితుల్లో ఉన్నవెంత అమ్మేసిన తర్వాత వాడికి మిగిలింది ఏంటో తెలుసు ఆ ఇంట్లో దేవతార్చన వాళ్ళ తండ్రి ఎంతో పరమ పవిత్రంగా రోజు పూజ చేసుకుంటున్నాడు చూసారా ఆయన రామభక్తుడు రామ లక్ష్మణ సీత హనుమంతుడు విగ్రహాలు మాత్రం ఉన్నాయి అంతే ఇంక అన్నీ అమ్మేశాడు కాకపోతే అదృష్టం ఏంటంటే ఆయన మంచి కోటీశ్వరుడు గనుక ఆ విగ్రహాలన్నీ బంగారుతో తయారు చేసినాయి చిన్న విగ్రహాలు అన్ని బంగారే సరేనా ఒకే విధంగా ఇప్పుడు అంత ఎత్తులో రాముడు ఉంటాడు అనుకో సీతమ్మ కొద్ది హైట్ తక్కువ కదా ఉంటేనే బాగుంటుంది అందువల్ల రాముడు కొద్ది సన్నగా ఉంటాడు సీతమ్మ కొద్ది లావు ఉంటుంది అక్కడ ఎందుకన్న తెలుసా ఈక్వల్గా పెట్టాడు బంగారు లక్ష్మణుడి కూడా హనుమంతుడు పట్టి ఉంటాడు కదా కూర్చొని కదా ఆయన ఇంకొద్ది లావుగా ఆయన గద బంగారు మాత్రం ఒకటే ఇరవై ఐదు తొలాలతో ఆమె బంగారు చేసి ఉంటే సీతమ్మ రాముడు ఇరవై ఐదు తొలాలు లక్ష్మణస్వామి ఇరవై తులాలు ఓకే ఆంజనేయ స్వామి కూడా అంతే వీడు ఆలోచించాడు ఇప్పుడు ఏం చేయాలని గన్నే అమ్మేసాడు ఇవి ఉండే మిగిలి అప్పుడు ఆలోచించాడు కానీ మత్తు లేకపోతే బతికేటట్టు లేడు ఎవరినొక నమ్మాలా రాముల వారిని నమ్మాలనుకున్నాడు పక్కన లక్ష్మీ స్వామి కోపరతాడేమో ఆంజనేయ స్వామి కోపడతాడేమో రాముల వారిని తీసేస్తే ఎట్లా ఆయన ఉంటే అందరు ఉంటారు ఆయన లేకపోతే అందుకు ఆయన పోతే అరణ్యానికి పోతే అందరూ కలిసిపోయింది వీళ్ళలో ఎవరిని అమ్మితే మంచిదని ఆలోచన చేశాడు సీతమ్మనుకున్నాడు వద్దు మళ్ళీ రాముడు కోపం వస్తుంది ఆంజనేయ స్వామి అయ్య అనే దగ్గర ఉంది లక్ష్మణుని ఎత్తుకున్నాడు మొదట ఎందుకని పర్వాలేదు వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇతరులున్నాడు పర్వాలేదు లక్ష్మణ్ని తీసుకెళ్ళి అమ్మేశాడు అతనేదో ఇచ్చాడు కొంత డబ్బు కొన్ని వేలు ఎంత వస్తుందో అంత ఇచ్చాడు ఇద్దరు ఒక యాభై వేలు వస్తుంది తీసుకో తీసుకో ఇంకా అంద వా తాగినడుకున్నంత త్యాగం సాధువు కూడా ఉండదు అంతే వాడు తాగేటప్పుడు ఒంటరికి ఎప్పుడు తాగాడు సాధువు ఏమో ఇద్దరులోకి వాడు ఏకం సాధువు డబ్బు కనుక ఉండాలి కానీ తాగాడు అంటే మాత్రం రమ్మటాడు రెండే ఉంటాం రేపు పోతాం రండి మనకన్నా వాడు ఎక్కువ చెప్తాడు వేదాంతా ఏ రేపు ఉంటావా రండి రెండే తాగదాండి అందరికీ ఆ పోయి ఆయనకి పోయి ఈయనకు పోయి ఇంకా పోయి ఇంకా తాగుపోతాడు ఎంత విశాలమైన హృదయం అంటే అయిపోయింది వాడిది అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ ఇంక లేదు మళ్ళీ ఏం చేయాలి అప్పుడు ఆలోచన చేశాడు ఇప్పుడే ఉన్నాం అలా అనుకున్నాడు ముగ్గురులో లక్ష్మణ ఎందుకు వేరు చేయడం ఎట్లాగో మనలాంటి వాడే లేరు ్రహ్మచారి ఆంజనేయ స్వామిని తీసుకెళ్ళి అమ్మేశాడు డబ్బు వచ్చింది మళ్ళీ ఇంకా అందరిని పిలిచాడు తాగేశాడు ఒక్కొక్క ఒక్కోసారి ఒకటి అమ్మేసి ఒక్కొక్క ఊరు పోతున్నాడు లక్ష్మణ్ స్వామి అమ్మేసి తుండికి వెళ్ళిపోయినాడు రెండు అందరు రండి ఎందుకని అన్ని ఊర్లో ఒకటే నాకు ఆడు తాగితే ఇంకా సమదర్శనం అయిపోయింది అది కూడా అయిపోయింది ఇప్పుడు ఇద్దరున్నారు ఇప్పుడు అనుకున్నాడు ఎవరిని తీసుకోలేదు దాన్ని రాముడు మోక్షం ఇచ్చేవాడు కదా ఆత్మారామీ అవిరాజతి రాముడు ఉంటే మంచిది ఎలాగో సారిపోయేవాడు రావణాసురుడు ఎట్లాగో అమ్మవారిని వేరు చేసే ఉండాడు కనుక ఆల్రెడీ ఒకటి ప్రెసిడెంట్ ఉంది దాంట్లో మనం కూడా జరిపోవచ్చు అని రామ ఏమనుకోవద్దు క్షమించు తప్పనిసరి పరిస్థితులు బాలేవు అని అమ్మవారిని తీసుకెళ్ళి మళ్ళీ లక్ష్మణస్వామి అమ్మినప్పుడు యాభై వేలు ఇచ్చాడు ఆంజనేయ స్వామి యాభై వేలు అమ్మవారిని అమ్మేసినప్పుడు యాభై ఇది కూడా తాగేశాడు అయిపోయింది గుమ్మడి తొలగిపోయాడు అంతా అక్కడికి అయిపోయింది ఇప్పుడు అనుకుంటాడు ఇప్పుడు ఏం చేయాలి అంత అయిపోయి ఇంకా మిగిలింది రాముడు ఆత్మ రామో విరాజతే అప్పుడు రాముడు దండం పెట్టి అంటాడు వీడు అంతమంది వెళ్ళిన తర్వాత మీరు ఒకరు మాత్రమే ఎందుకు ఇంకా ఎందుకంటే సీతను వదిలిపెట్టి నువ్వు రామా నువ్వు కదా లక్ష్మణ్ నా జీవితం ఎందుకురా అని నువ్వు నువ్వు పడిన బాధంతా నేను రాశాను రామా కనుక నేను ఒకటే తీయదలుచుకున్నాను రావణాసురుడు లాగా నన్ను చూడద్దు రావణాసురుడు సీతమ్మ నీకు వేరు చేశాడు నేను అట్లా కాదు సీతమ్మ ఎక్కడుందో అక్కడ నిన్ను తీసుకెళ్తా అని ఫోటో పోయి ఇచ్చాడు ఇస్తే మళ్ళీ అన్నాడు అక్కడ తిరగబడిపోయాడు వీడు అంటే మరి తర్వాత లేదు ఇంకా లాస్ట్ది అందువల్ల వీడంటాడు చివరికి ఏంట లక్ష్మణస్వామికి యాభై వేలే సీతమ్మకి యాభై ఆంజనేయ స్వామికి యాభై వేలే రాముడికి కూడా యాభై వేలే అన్నాను ఏమని రాముడు అంటే ఏమనుకుంటాడు ఇక్కడ విన్నదంతా చెప్తున్నాడు అక్కడ ఆత్మారామో విరాజితే వస్తుంది ఇంక తర్వాత రేపు ఉండదు దీంట్లో ఉండదు సరేనా రాముడు అంటే నువ్వు అని నీకు ఉంటే నువ్వు అక్కడే ఇక్కడికి ఎందుకు ఇది ఒక్క మాట చెప్తాను అంజుడు నువ్వు రాముడు లక్ష్మణుడు సీతమ్మ హనుమంతుడు ఇవి కాదు నేను చూస్తుండేది నువ్వు ఇచ్చేసేట బోతాన్ని నేను కరిగించేస్తా ఉన్నాను కరిగించిన తర్వాత బంగారే ఉంటుంది సీతమ్మ లేదు లక్ష్మణుడు లేడు రాముడు లేడు కాబట్టి బంగారికే విలువ కాని రూపానికి కాదు నామ రూపాలు నీకు ప్రధానం ఏదైతే వస్తువు అధిష్టానమో అదే నాకు ప్రధానం కాబట్టి గోడ్స్ మీద గోడ్లే చూస్తాడు ఇంకొడ్ చూడదు రూపం అవసరం లేదు జ్ఞాని కూడాను ఆత్మని దర్శిస్తాడు కానీ రూపాలు అవసరం అవసరం లేదు కనుక ఆత్మనహ అన్యత నకించన ఆత్మకన్నా వేరుగా రెండవ వస్తువు లేదు ఎనుకని ఘటాదీని కుండా మొదలైనటువంటి పాత్రలన్నీ కూడా మట్టి పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి మృతి కన్నా మృతి అన్యంగా లేవు కాబట్టి ఆ బంగారు విషయం తెలిసిన వాడు బంగారు ఆభరణాల్లో బంగారునే దర్శిస్తాడు స్వర్ణాన్ని దర్శిస్తాడు అట్లాగే మట్టి విషయం తెలిసినటువంటి వాడు మట్టి పాత్రలో మట్టినే చూస్తాడు అట్లాగే ఆత్మ విషయం తెలిసిన వాడు సర్వత్రా స్వాత్మానం సర్వం ఈక్షతే జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపేణ ఆత్మ ప్రకాశతే ఆత్మ ప్రకాశతే అన్ని విధాలుగా ఆత్మే ప్రకాశిస్తూ ఓకే ఇక్కడికి ఆత్మస్వరూపం జీవన్ ముక్తస్థుత విద్వాన్ టుమారో ఈ విధంగా ఎవడైతే దర్శిస్తూ ఉన్నాడో నాయన ఇలా ఎవడైతే దర్శిస్తూ ఉన్నాడో వాడు ఎవరో తెలుసా ఇప్పుడు వాడికి బంధం లేదు వాడికి బంధం లేదు వాడు పొందదగింది ఏమీ లేదు సమస్తం వాడు పొందే ఉన్నాడు అజ్ఞానం లేదు కనుక అప్రాప్తవత్ కాదు ప్రాప్తి ప్రాప్తశ ప్రాప్తి లభ్యమైపోయింది కాబట్టి ఇప్పుడు వాడు ముక్తుడు ఎక్కడా జీవించి ఉండగానే చచ్చిపోయిన తర్వాత కాదు ముక్తుడు అది విదేహముక్తి ఇది జీవన్ముక్తి జీవించి ఉండగానే ఈ దేహంలో ఉండగానే ఈ దేహానికి తాను పరిమితుడు కాడు అంతటా ఉండేటువంటి వాడు కాబట్టి కుండలో ఉండేటువంటి ఆకాశానికి జ్ఞానం కలిగితే నేను ఘటాకాశం అని అనదు ఎందుకని మరి మఠాకాశం ఎవరు విశాలాకాశం ఎవరు ఆకాశం ఏకం ఒకటే ఇట్ ఈస్ వన్ వితౌట్ సెకండ్ కాబట్టి ఈ దేహంలో నేను ఉన్నప్పటికి కూడాను సర్వం ఆత్మానం ఇక్షతే అంతటా కూడాను ఆత్మస్వరూపంగా దర్శిస్తాను ఇంతకుముందే నేను అది అయ్యున్నాను తెలియదు ఎందుకని జ్ఞానం లేదు జ్ఞానం ఏమిటి బోధ దేనికి సంబంధించిన బోధ ఆత్మన బోధ ఆత్మ బోధ ఓ